పరిశుధుడు వేవా వేసే వదనాలైనా మహోన్నతుడు వండ్రి మీకు స్తోత్రాలు ప్రవ్వా సైన్యములకు అధిపతి వండ్రి మీకు వదనాలు వేసేయాల ప్రొవ్వా సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకే కలుగులుగాక ఆ యొక్క ప్రొవ్వా కలువరిసులలో మా పాపములను శాపములను రోగములను వ్యసనంలో మీరు భరించినారు అది మేము ప్రతిక్షణ జ్ఞాపకం చేసుకుంటున్నాం మీరు అరీతిగా చేసి మాకు బదులుగా మీరు మరణించినారు ఎంతో భయంకరమైన శ్రమను అనుభవించిన వారు ప్రభ అక్కడ మూడోనాడు తిరిగి లేచి ప్రవ్వా మీ యొక్క పరిశుద్ధాత్మను మాకు అనుగురించి నడిపించినారు దాన్ని మీకు వదనాలు అడుగడుగున్న తన సంపూర్ణత నడిపిస్తూ మీ వాక్యంలో మమ్మల్ని బలపరుస్తుంది మీకు ఎంతో వదనాలు మీకు వాక్యం ప్రకారంగా మేము జీవించాలా ప్రవ్వా అనేకులకు దాన్ని మేము ప్రకటించాలా అది నిమిత్తమై మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు అది నిమిత్తమై మీరు మమ్మల్ని జీవింపజేస్తున్నారు కాబట్టి దాన్ని జాగ్రత్తగా మేము నెరవేర్చలాగానే సహపడమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క సాయంత్రం సమయంలో ప్రవ్వ జకరే గ్రంథంలోని ప్రవచనాలు ధ్యానిస్తుండగా మీ యొక్క ఆత్మీయ నడిపి మాకు దయచేయండి మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి యథార్థతతోని పరుషత్వతోని మేము వినయ వైభక్తులు కలిగి మీ సేవ చేస్తున్న బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం సంపూర్తి నడిపించండి ప్రవ్వా మీరు అక్కడ ఎంతో సమీపంగా ఉంది దానికి సంబంధించిన సూచనలు అన్నీ నెరవేరుతున్నాయి ఈ రాజ్యం ఈ లోకపు రాజ్యంలన్నీ మీ రాజ్యం కావాల్సిందే ప్రవ్వా ఆ దినం కొరకు మేము ఎదురు చూస్తున్నాం ప్రవ్వా అక్కడ తండ్రి ఏడుపు పండ్లు కొరుకుట అనేది ఉండదు ప్రవ్వా అక్కడ ఎల్లప్పుడూ సమాధానము సంతోషం పరిశుధాత్మందలి ఆనందం కానీ ఈ లోకంలో అంత శ్రమలే ప్రవ్వ కాబట్టి నేను మీ యొక్క రాజ్యం కొరకు మేము దాని విస్తరింప విస్తరింపజేయమని ప్రార్థిస్తున్నాం ఆ పనిలో మేము నిమగ్నమైన ఉంటుండగా మీరే నడిపించి మీరే మహింపొందామని ప్రార్థిస్తున్నాం ఇక్కడ వచ్చిన ప్రతి బ్రదర్ని సిస్టర్ని మీరు ముట్టండి ప్రవ్వ వారి ఉదయం వాంఛనని తీర్చండి వారి అక్కర్లు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం సమస్తం మీకు తేటగా ఉన్నాయి ప్రవ్వా అడుగు ప్రతిదీ మీరు అడుగులు ఇస్తానారు ప్రవ్వా అడుగుడి అది ఇవ్వబడునన్నారు నైనా కాబట్టి ప్రవ్వా వారి హృదయ వాంచన తీర్చి వాళ్ళ జీవితాన్ని స్థిరపరచండి మీ కొడుకు ప్రతి చోట సాక్షి నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం వాక్యంతరం ప్రవ్వా మీరే మాకు తోడండి సాయకుడు నడిపించమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి హలెయ ఈ రోజు డిసెంబర్ ఆరవ తారీఖు రెండు వేల పదహారవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం జకరే గ్రంథం పదమూడవ అధ్యాయాన్ని ఆరంభించుకోబోతున్నాం అనేక పర్యాయాలు మనము పదమూడవ అధ్యాయంలోని వాక్యాలు ధ్యానించినాం గతంలో జకరే గ్రంథము చివరి భాగానికి వచ్చినప్పుడు యుగ సమాప్తికి సంబంధించిన విషయాలు చాలా తేటగా కనిపిస్తాయి చాలా తేటగా కనిపిస్తాయి వాటిని మన ప్రభువు మతైసు వార్త ఇరవై అధ్యాయంలో మరి విషదీకరించి చూపిస్తాడు మనకి కాబట్టి జకర గ్రంథము చివరి భాగం అంటే పదమూడు 14 అధ్యాయులు చూసినప్పుడు ముఖ్యంగా పద్నాలుగో అధ్యాయము అది అచ్చు గుదినట్లే ఉంటుంది మతయసు వార్త అధ్యాయం ఎప్పుడు మనం అట్ట ధ్యానించాం కాబట్టి మనకు తెలియదు కానీ ఒకసారి మీరు పద్నాలుగవ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు మతయసు వార్త ఇరవై అధ్యాయం ధ్యానించినప్పుడు అంత అతికినట్లుంటాయి కాబట్టి మన ప్రభు చెప్పింది జకరయా భాగపు చివరి భాగంలో చెప్పబడింది అన్ని మన కాలానికి సంబంధించినవి యుగ సమాప్తికి సంబంధించిన ఎంతో ఆధారంగా చెప్పబడినట్టు మనం చూస్తాం అక్కడ చూడండి పద్నాలుగవ అధ్యాయం మొదటి వర్షంలో ఒకసారి ఇదిగో యహోవ దినము వచ్చున్నది తర్వాత పదమూడవ అధ్యాయము మొదటి వర్షంలో ఆ దినము కాబట్టి ఒక దినం గురించి చెప్పబడుతుంది ఇక్కడ యహోవ దినం గురించి చెప్పబడుతుంది ఆ యహోవ దినం ఏంది ఆ దినం ఏంది అన్న విషయాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం ఇక్కడ దానికి ముందు పన్నెండవ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ముప్పై నవరాలను ధ్యానించుకోలేకపోయినాం అప్పటికే దగ్గర దగ్గర తొంభై నిమిషాలు అయింది దగ్గర దగ్గర టూ అవర్స్ అయింది దగ్గర దగ్గర గంట ముప్పై మూడు నిమిషాలకేమొచ్చింది అది అంతా తొంభై తొంభై నిమిషాలు అనుకోండి దగ్గర దగ్గర తొంభై నిమిషాలు అప్పటికీ మనం కొన్ని వాక్యాలు చూసుకోలేకపోయినాం అయితే సాయంత్రం నేను అరౌండ్ సిక్స్ క్లాక్ ఈ పదమూడో అధ్యాయం పద్నాలుగో అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు మనకి నిర్లక్ష్య భావము కొన్నిసార్లు వస్తుంటే ఆల్రెడీ నేను చదివిన కదా నాకు తెలుసు కదా అనేది కాబట్టి అటువంటి నిర్లక్ష్యపు గుణగణం నుంచి మనం బయటపడాలా ఇవి ఎన్నిసార్లు ధ్యానించంలే నాకు అర్థ సునాయసంలే అనుకుంటే కాదు మన సన్నిధిలో కనిపెట్టుకోవాలి ప్రార్థన చేయాలి ప్రవ్వా నువ్వు అతను మాట్లాడు ప్రవ్వా వీటిని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి ఫస్ట్ పాయింట్ దాని గుణగణం అదే కదా నాకు బయలుపరచు ప్రవ్వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది దేన్ని సూచిస్తుంది ప్రవ్వా అని అడగాల జక్కర అడిగింది ప్రభుని ఇది దేనికి సంబంధించింది ఇవి ఏంది ఈ గురాలు దేనికి సంబంధించినవి ఈ రథాలు దేనికి సంబంధించిన అడిగండి ఆయన కాబట్టి మన ప్రార్థన కూడా అంతే అడగాల ప్రభుని ఆల్రెడీ చదివేసిన కొన్ని సంవత్సరాల క్రితము ఇంకా నాకు ఎందుకులే అనేది కాదు మనము ప్రతి క్షణము మర్యేలాగా ఆయన పాదాల చింత నిలబడి కూర్చొని ఆయన చెప్తానే అన్ని ఇది ఆత్మీయ జీవితం కదా కాబట్టి మనమంతా ప్రపంచం అంతటా మర్యేలాగా తయారు మార్తలాగా ఉన్నవాలు వాళ్ళు కూడా మరిలాగా తేరగలరు ఎందుకంటే మరియా లక్ష నలభై నాలుగు వేల మంది సాదృశ్యం అయితే మార్త గొప్ప జనానికి సాదృశ్యంగా ఉంది గొప్ప జనం ఇప్పుడు పండగలు కదా ఇది పండగ నెల తమ్మూజు నెల అంటారు కాబట్టి అంతా ఏమి పిండి వంటకంలో కొనుక్కోవాలా దురదృష్టం ఏంటంటే పైసలు లేవు ఫ్రీ ఫ్లో లేదు క్యాష్ దుకాణలకు పోవాలా వాళ్ళకి క్రెడిట్ కార్డులు అంటే తెలియదు చాలా మంది తెలియదు గొప్ప జనానికి డెబిట్ కార్డు అంటే తెలియదు ఏటిఎం కార్డు తీసుకుని కూడా కొనుకోవచ్చు అని కూడా తెలియదు ఏటీఎం కార్డ్ ని అక్కడ పోయి స్వైప్ చేసుకుని షాప్స్లో కొనుకోవచ్చు అని కూడా తెలియదు వాళ్ళకి క్యాష్ ఉంటేనే బాగా అనిషి లైన్లో పడుతున్నారు ఒక వ్యక్తి నాకు బాగా తెలిసిన ఏటిఎం క్రైస్తవ జీవితం ఏటీఎం లో ఎర్లీ మార్నింగ్ పోయి క్యూలో ఉన్నాడు బ్రేక్ఫాస్ట్ చేసి క్యూలో ఉన్నాడు అంతే డబ్బులు డ్రా చేసుకుని ఇంటికి వస్తున్నాడు రోడ్ మీదనే కొలాబ్స్ అయిపోయినాడు చనిపోయి దూర బంధువుడు అయితాడు కాబట్టి మనం ఈ విషయాలన్నీ ప్రభు మనకి ప్రకృతి సహజంగా చూపిస్తున్నాడు ఏం జరుగుతుంది ఇప్పుడు అనేది చలికాలం కదా మనం ఉంటుంది చలికాలం అంటే చివరికాలం అన్నట్టు అంటే శ్రమల కాలం అని అర్థం కాబట్టి ఇవన్నీ ప్రకృతి సహజంగా కూడా మనకి అవే హెచ్చరికల్లాగా చూపిస్తున్నాయి నువ్వు దేని కొరకు నీ ప్రాణాన్ని కోల్పోతున్నావు ఇంటి దగ్గర సుఖంగా ఉండేవాడువేమో కదా కాబట్టి క్యాష్లెస్నెస్ అనేది పర్టికులర్గా ఈ నెల రావడం కష్టమే క్రైస్తవులకి కొనుక్కోవాల వస్తువులు పిండి వంటకాలు బట్టలు కొనుక్కోవాలా ఇల్లును అలంకరించుకోవాలా కొంతమంది సున్నాలు వేసుకుంటారు ఈ సీజన్ సున్నాలు వేసుకుంటారు క్రిస్మస్ పండగ పాపం చాలా కష్టం వాళ్ళకి కదా వాళ్ళ బాధ అంత ఇంత కాదు ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు అట్లనే ఉంటుంది వాళ్ళ పరిస్థితులు వాడేమో రోజుకి రెండు వేలే ఇస్తున్నాడు ప్రతిరోజు నువ్వు ఎన్ని గంటలు ఆ బ్యాంక్ స్టార్ట్ కాకముందు వన్ అవర్ ముందే వైల పడుతున్నాడు క్యూస్టాల్లో ఆ వన్ అవర్ తర్వాత వాడు ఇస్తాడు తర్వాత పన్నెండు గంటలకు పోయి డ్రా చేసుకోవాలా అంత టైం వడుకుంది కాబట్టి అటువంటి కాలంలో మనం ఉంటున్నాం పన్నెండవ అధ్యాయంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం దేవుడు నాకు సాయంత్రం చూపించిండు ఇవి నేను అర్థం చేసుకోవాలనుకుంటున్నాను ప్రభు అన్నప్పుడు ఆయన అంటాడు నేను నీకు ఆల్రెడీ మార్గం చూపించిన నీకు పరిశుధాత్మ అభిషేకం అనుగరించిన నువ్వు వెతుక్కోవాలా లిఖనల్ని పరిశోధించిడి ఎందుకు హెచ్చరించి నీ బాధ్యత అది కాబట్టి స్ట్రాంగ్ నంబర్స్ అదే నాకు ఆ స్వరం వినిపిస్తుంది నీకు స్ట్రాంగ్ నంబర్స్ విధానం నేర్పించినా నీకు దానికంటే ముఖ్యంగా పరిశుధాత్మ అభిషేకం ఇచ్చిన కాబట్టి నీ బాధ్యత కష్టపడాలా కష్టపడి వాటిని వెతుక్కొని రాసుకొని ధ్యానించాలా నెమర వేసుకోవాలా అప్పుడే అది ని హృదయంలో భద్రంగా భద్రపరచబడతా ఉంటది ఆ వాక్యం ఎంతకాలమైన నువ్వు మర్చిపోలేవు వాటిని రాసుకుంటే కాబట్టి పన్నెండవ అధ్యాయము చివరి భాగానికి వచ్చేటప్పటికి ముఖ్యంగా పదో పదకొండవ తర్వాత ప్రజలందరూ ఏ రీతిగా వేదన పడుతున్నారు అన్న విషయాన్ని అక్కడ చూపిస్తున్నాడు ప్రలాపం ప్రలాపం గురించి ప్రకటిస్తుంది ప్రలాపం అన్నప్పుడు మీరు బాగా చేసుకోవాలి ప్రలాపం అంటే ఇంతగా గొంతెత్తి ఎడవడం అనేదాన్ని ప్రలాపం అంటారు కాబట్టి ఒక లోయ గురించి అక్కడ చెప్పబడింది అక్కడ గతంలో ఒకసారి ప్రలాపం జరిగింది భయంకరమైన ప్రలాపం జరిగింది రెండవసారి మన ప్రభుకి సాదృశ్యంగా ఉంది వాక్యం మన ప్రభువు మరణించే టైంలో కూడా పెద్ద ప్రలాపం గొప్ప జనం భయంకరంగా ఏడమం చూస్తాం ఇప్పుడు మూడవసారి ప్రలాపము జరగబోతుంది అన్న విషయాన్ని ఈ ప్రవచనం జ్ఞాపకం చేస్తుంది మొదట ఎప్పుడు నెరవేరిందంటే అక్కడ మనం చూసినాం కదా పోయిన వారము యోషియా యోషియా అనే రాజు అక్కడ చనిపోయినప్పుడు ఇస్రాల్ పేరు అతని గురించి బాగా ప్రాపించారు ఎందుకంటే ఇస్రాయల్ దేశంలో దావిన తర్వాత అంత మంచి రాజు ఎప్పుడు పుట్టలే అతను చిన్న వయసులోనే రాజు చిన్న వయసునే మరణిస్తాడు దానికి పోయి దేశాన్ని మొత్తము కడిగేసిండు క్లీన్ చేసిండు విగ్రహం అన్నింటిని కులగొట్టించిండు బలిపీఠంలో అన్నింటినీ క్లీన్ చేసిండు ఆయన అంటే ఒక ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చిన వాడు కొంతమంది అట్లుంటారు సేవ జీవితంలో వారి ద్వారా దేవుడు గొప్ప ఉద్యీవం తీసుకొస్తా అంటాడు క్రమేణా వారి జీవితం ముగించుకోవాల్సి వస్తుంది అన్నట్టు ఇప్పుడు మనం మన కాలంలో కూడా చూస్తాం ఇప్పుడు మన దేశంలో కూడా పదహారు వందల సంవత్సరాలు సంవత్సరాల ఆరంభంలో ఒక గొప్ప భక్తుడు వచ్చాడు ఆయన పేరు ఫ్రాన్సిస్ దేవియర్ అని దక్షిణ భాగానికి వచ్చినప్పుడు ఆయన ద్వారా ఎంతో మంది వచ్చారు అప్పటికి ఇంకా మన దేశంలో రకరకాల కులాలు చాలా బలంగా ఉండేది ఎక్కువ అంటరాని తనము ఇలాంటి సమస్యలు ఎక్కువ ఉండేది మన దేశంలో అటువంటి టైంలో ఆయన బయట దేశం నుంచి వచ్చాడు ఫ్రాన్స్ దేశం నుంచి వచ్చి ఆయన అందుకే మీకు లయోలా కాలేజ్ ఇట్లా పేర్లు వింటారు మీరు పల్వాళ్ళు ఒక లయోలా కాలేజ్ ఆయన పేరు మీద పెట్టి కాలేజ్ అన్నట్టు లయోలా అనే ప్రాంతంలోకి వెళ్ళి వచ్చిండు అన్నట్టు అదొక ఒక స్థలం పేరు లయోలా అక్కడ పుట్టి పెరిగిన వాడు మన దేశంలో సేవ చేసి మరణించినవాడైనా ఫ్రాన్సిస్ దేవిర్ అనేటి ఆయన గొప్ప సేవకుడు అయినా అయన సేవ జీవితంలో ఎంతో మంది రక్షణకు వచ్చారు ఆయన కాషాయ వస్త్రాలు వేసుకొని ఒక ఇండియాలో స్వామి లాగా ఉంటాడు అన్న స్వామి ఉండేటాడు ఆయన ఉండి మెడలో గంట కట్టుకొని సేవ చేసేవాడు పిల్లలు ఆ గంట శబ్దం విని ఆయన నేను వెంబడించేవాళ్ళు అయితే పిల్లలందరినీ కూర్చోబెట్టి ఆయన పాటలు పాడిచ్చేవాళ్ళు కంత దేవుని గురించి చెప్పినప్పుడు పిల్లల కొరకు తల్లు వచ్చేటలు తల్లు కూర్చొని ఆయన విని తల్లు రక్షణ పొందాడు తల్లుల ద్వారా భర్తలు తండ్రులు రక్షణకు అది ఒక విధానం అయన నుంచి మనం నేర్చుకుంటాం అన్నట్టు ఆ రీతిగా ఒక గొప్ప ఉద్యమం ఈ దేశంలో ఆయన ద్వారా రావడం జరుగుతుంది దానికి ముందు మనం మన ప్రభు శిష్యుడైన తోమ మన దేశానికి రావడం చూస్తాం రెండు సంవత్సరాల క్రితమే వాళ్ళందరూ పరశుధాత్మాభిషేకం పొందుకున్నాక అపోస్త కార్యంలో అక్కడ నుంచి స్టెఫెన్ మరణం తర్వాత అందరు చెదిరిపోతారు తోమ అక్కడ నుంచి మన దేశానికి వస్తారు చరిత్రలో ఉన్న అన్ని ఆధారాలు ఆయన మరణించిన స్థలము ఆయన ఎక్కడ ప్రార్థన చేసి అవన్నీ స్థలాలు కాబట్టి మన దేశానికి మన రక్షణ సందేశం అనేది రెండు వేల సంవత్సరాలకు ముందే వచ్చింది ఈ కొత్త కొత్తగా ఇంగ్లీషు వాళ్ళు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు వచ్చి ఇక్కడ చెప్పింది కాదు సువార్త రెండు వేల సంవత్సరాల మన ప్రభు ఆ రీతిగా చూస్తే మనం ఎస్థర్ గ్రంథంలోనే మన మన దేశం గురించి ప్రభు అక్కడ దృష్టించి విషయాన్ని మనం వినిసలేదనిస్తాం హిందూ దేశం వరకు కూడా ఆయన అహేశ్వరోజు రాజు అనేవాడు పరిపాలించింది కాబట్టి మహేష్వరోజు రాజు ప్రపంచాన్ని అంతా పరిపాలించింది నూట దేశాల నుండి అక్కడ వాక్యం హండ్రెండ్ ట్వంటీ హండ్రెండ్ ట్వంటీ హండ్రెండ్ ట్వంటీ కౌంటీస్ అని అంటే ఒక్కొక్క దేశానికి ఒక కౌంటీ లాగా వాళ్ళు లెక్క కట్టిండ్రు ఇట్లా హండ్రెడ్ ట్వంటీ సెవెన్ రాజు అంటే ప్రపంచానికి మహా చక్రవర్తి కాబట్టి మన ప్రభుకి సాదృశ్యమైన రీతిగా చెప్పాలంటే ఎస్తేరు తనకి భార్య లాగా ఉండడము క్రైస్తవులకు సాదృశంగా ఉంటది ఎస్తేరు ఆ రాజుకి అంతకంటే ముందు ఒక భార్య ఉంటుంది వార్ష్ పేరు ఆయే ఇస్రాయల్ ప్రజలకి సాదృశ్యంగా ఉంటది కాబట్టి ఇస్రాయల్ ప్రజలు విర్రవీగడము అన్న దాని గురించి మనం అక్కడ నేర్చుకుంటాం ఆయన పిలిచినప్పుడు ఆమె స్పందించదు రాజు పిలిస్తే స్పందించదు కాబట్టి ఆమెని విడిచిపెట్టేస్తాడు ఆహ్ రాజు అవన్నీ మీకు తెలిసిన విషయాలే విడిచిపెట్టేసినాక ఆమెని దేశం నుంచి బహిష్కరిస్తాడు ఎప్పటికీ కనిపించకుండా కాబట్టి ఆ చివరికి ఆమె ఇంకా మరణించేంత వరకు కూడా ఆమె ఎప్పుడు తన భర్తను కలవదు కాబట్టి శారీరకమైన జీవితాలు ఎప్పటికీ కూడా ఆయనని చూడలేవు అన్న విషయాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి పాత నిబంధన ఇస్రాయల్ అంటే శారీరకమైన ఇస్రాయల్ పద యూదులు ఆ యొక్క ఆధిక్యతని పోగొట్టుకుంటారు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఏ ఆధిక్యత ఏ యోగ్యత లేని అన్యులను ఆయన తన భార్య లాగా తనకు తయారు చేసుకుంటున్నాడు అనేదాన్ని సాదృశ్యంగా ఉంటుంది అన్నట్టు అనాథ కదా ఎస్తర్ అనాథ బాలిక చిన్నైనా పెంచుతాడు చిన్నైనా పెంచుతాట బాబాయ్ అంటే చిన్నైనా కదా కాబట్టి ఒక బాలిక అంటే అనాథ అంటే తల్లిదండ్రులు లేనివారు కాబట్టి అనిలని ఆ రీతిగా పోల్చుతారు అన్నట్టు తల్లిదండ్రులు లేనివారు అనాథలు లేక బానిసలు అని అర్థం కాబట్టి తల్లిదండ్రులు లేనివారిని బానిసలాగా తీసుకొని అన్నట్టు కాబట్టి దాస్యము దాస్యంలో ఉన్న వాళ్ళము అంటే బానిసత్వం అంటే దాస్యం అన్నట్టు దాస్యంలో ఉన్న వారిని ఆయన దాస్యపుత్రులను దత్తపుత్రులుగా తయారు చేసుకున్నాడు దత్తపుత్రులు అంటే దత్తత తీసుకోవడం అంటాం దళితులు రాష్ట్రపతి కలు చూస్తాం దాస్యంలో ఉన్న వారిని మనల్ని దత్తపుత్రులుగా తీసుకొని అంటే అడాప్షన్ తీసుకొని తన సొంత కుమరంలాగా తయారు చేసుకున్నాడు మనల్ని అంత గొప్ప మన ప్రభు అంత ఆధిక్యత మనకి ఇచ్చిండు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తు కాబట్టి హెస్తరిగం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది శాసనములు దేవుడు అంటే రాజు కూడా మార్చలేని శాసనాన్ని దేవుడు మార్చగలన్న విషయాన్ని అక్కడ మనం నేర్చుకుంటాం కాబట్టి ఈ లోకంలో ఎటువంటి శాసనంలు బయలుదేరినా మనం భయపడడానికి వీల్లేదు అన్న విషయం జ్ఞాపంకొస్తుంది ఆ వాక్యం ధ్యానించినప్పుడల్లా కాబట్టి ఈ గొప్ప ప్రలాపము ఎవరికి సంబంధించింది అన్న విషయము అక్కడ చూసినప్పుడు నాలుగు కుటుంబంల గురించి మనం ధ్యానించి దాన్ని ముగించినాము అక్కడ చూసుకోలేదు ఇప్పుడు త్వరగా క్లుప్తంగా చూసుకొని పదమూడవ ద్యానికి మనం వెళ్ళిపోతాం ఈ నాలుగు కుటుంబికుల వారు ఎవరు అన్నప్పుడు పద పదమూడు పది పన్నెండు పన్నెండవ వర్షం నుంచి దేశవాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు కాబట్టి దేశవాసులు అందరూ అన్నప్పుడు గొప్ప జనానికి సాదృశ్యం అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఎప్పటికైనా కానీ ఎందుకంటే ఆకాశవాసులు అన్నప్పుడు లక్ష మంది సాదృష్టం దేశము అంటే ఈ లోకము లేక భూమి అని ఒకటే రీతిగా అర్థం చేసుకోవాలి దేశం అంటే ఈ లోకం ఆకాశము అన్నప్పుడు ఆయన వెలుగును ధరించుకున్న వాళ్ళు ఆయనతో పాటు నివసించే వాళ్ళు నక్షత్రంలో వల్ల మెరిసే వాళ్ళు దావి దాని గంజంలో మనం చూస్తాం నక్షత్రంలో వల్లే మెరిసే వాళ్ళు అంటే వీళ్ళు లక్ష నలభై నాలుగు వేల మందికి సాదృశ్యం కాబట్టి దేశవాసులు అన్నప్పుడు ఖచ్చితంగా గోభజనానికి సాదృశ్యం ప్రలాపించే వాళ్ళందరూ వాళ్ళే అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే పోయినవరం మనం చూసినాము ఎవరు ఆయనని తిరిగి చెల్లివేస్తారనేవాళ్ళు ఒకసారి బాగా వెలిగింపబడి అంటే ఒకసారి రక్షణ అనుభవంలోకి వచ్చి వాక్యంలోని సత్యాన్ని గ్రహించి పరిశుధాత్మ అభిషేకం పొందుకొని వాటి నుంచి జారి వాడు కాబట్టి వీళ్ళందరూ మొదట సత్యంలో వచ్చి తర్వాత మిశ్రితమైన జన జనము లేక మిక్స్చర్డ్ మిక్స్చర్ జనం కలగా పులగమైన జనం జనము లేక సగం సత్యం సగం అబద్దం సగం లోకంతో సగం దేవులతో సహవాసంలో ఉన్న వాళ్ళు అందరు కాబట్టి వారు ఆ యొక్క వెలుగుని విషయాన్ని మనం చూపిస్తున్నాం అక్కడ హెబి పత్రికలో వారిని వెలిగించడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు మరణించక తప్పదు కానీ మరణించే టైంలో ఎందుకంటే వాళ్ళు తీర్మానించుకున్నారు మాదే కరెక్ట్ అనేసి సర్పములతో తేళ్లతో సహవాసంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆ సర్పము తెళ్ళ సహవాసంలోకి వెళ్ళి బయటికి తీసుకురావడం చాలా కష్టం అంటే మొత్తం ఇట్లా చైన్లు వేసుకొని ఉన్నారు ఎందుకంటే జక్రగ్రంథం ఆరవ దం మనం చూసినాం అవన్నీ గుర్రంలో రథంలలో ఉన్నాయని మనం చూపించింది ప్రభు కాబట్టి అవన్నీ బంధింపబడ్డాయి ఆ దానికి మున్సిపాలిటీ డాగ్స్ అది లేసుకొని తాళా వేసుకొని పోతాడు కుక్కలు బట్టే వెహికల్ అట్లా రథాలలో ఆ గుర్రాలను వేసుకొని పోయినాడు విషయాన్ని మనం చూసినాం అక్కడ కాబట్టి వాళ్ళు వాల్తోని అంటుకునే ఉంటారు చివరి వరకు ఆ వాళ్ళతో అంటుకున్నంత వరకు వాళ్ళకి ఏముండదు అంత బానే ఉంటది పండగలు నియామక దినంలు అవన్నీ బాగా జరుగుతూనే ఉంటాయి సబ్బాతలు అన్ని జరుగుతూనే ఉంటాయి ఎప్పుడైతే ఈ సత్యాన్ని వాళ్ళ నుంచి వేరు అప్పుడే ఆ సర్పంలో తేళ్లు వాళ్ళ మీద పడతాయి అప్పుడు వాళ్ళని రక్కడము వాళ్ళ నుంచి దోచుకోవడం అనే విషయం మనం చూసినాం కాబట్టి ఎప్పుడు వీళ్ళు బుద్ధి తెచ్చుకుంటారంటే వాళ్ళు తిరిగి చెలివేస్తారు అన్న విషయం జ్ఞాపకంకి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ప్రాపిస్తారు అన్న విషయం ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి గొప్ప హతసాక్షులు అవుతారు ఇర్మియా హెచ్చరించిన విధానంగా విలాప వాక్యంలో గ్రంథంలో ఇస్లా మరణిస్తుంటే రక్తపాతం అవుతుంటే యవనస్తులు పిల్లలు స్త్రీలు అందరూ రక్తపాతం దేశమంతా రక్తం ప్రవహిస్తుంటే కన్నీళ్లు విడుస్తూ భయంకరంగా రాత్రి అంతా ఆయన ఇర్మియా గ్రంథం రాత్రి అంతా నా కన్నీళ్లతో నా పడక తడిచిపోయింది అంటాడు అంతగా ఏడ్చింది వేదన ఆయన హృదయాలకెళ్ళి ఉప్పొంగుతుంది అటువంటి వేదన సేవ జీవితంలో ఉండాలి మనకి ఇతరుల గురించి మనము స్వార్థంతో ఉండడానికి వీల్లేదు మన ప్రార్థన జీవితము విజ్ఞాపన జీవితము మనం మనకి కష్టం వస్తే మనం ఎంత వేదనతో ఉంటామో అదే వేదన ఇతరుల కష్టాల గురించి ఆలోచించేటట్లు ఉండాలి మన జీవితాలు ఎందుకంటే ఆయన మన గురించి అట్లా వేదన అనుభవించినవాడు కదా సేవను అనుభవించినవాడు మన గురించి కాబట్టి మనం ఆయన పోలి నడుచుకున్నాం కాబట్టి మనకు కూడా అటువంటి వేదన బాధ అవసరం తో ఏషావు గుణగనం అది సుఖానుభవం అంటే ఏషావు గుణం కాబట్టి మనకు అటువంటి జీవితం అవసరం లేదు కాబట్టి దేశం అంతా ఏ ఏ కుటుంబము ఆ కుటుంబం లాగా కుటుంబంగా ప్రలాపించరు అని హెచ్చరిస్తూ మొదటిదిగా దావిదు కుటుంబికులు ప్రత్యేకంగాను మొదట దావిదు కుటుంబికులు ఆత్మ ప్రకృతి సహజంగా చూస్తే కూడా దావిదు కుటుంబంలో అంత శ్రమలే కనిపిస్తాయి మనకి కదా దావిదు పిల్లలు దావిదు బార్యలు అంతా శ్రమలో గుండోయిన వాళ్లే ఒకసారి తను రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్య మార్గంలో పిల్లల్ని భార్యని తీసుకొని పోవలసి వస్తాడు వాళ్ళ ఆకలితో అరుస్తూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఆ పిల్లల్ని నోటికి కొన్నిసార్లు పేర్లు అవి తరగ త్వరగా తగలవు అప్షాలోము ఎంట ఉంటాడు అప్షాలోము చాలా పొడుగుంటాడు వాడు వాళ్ళ కుటుంబంలో తండ్రి మీదకి లేస్తారన్నట్టు వాడు కాబట్టి చంపనీకి వస్తున్నాడు అనేసి దావేదు భయపడి పిల్లల్ని భార్యని అందరినీ తీసుకొని అంతఃపురాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అరణ్య మార్గంలో వెళ్లి చాలా కష్టాలు అనుభవిస్తాడు తిరిగి తిండి దొరకదు ఒకసారి మంజనంలో దాసుకుంటాడు సముఖ పురం తీసుకొని తింటాడు తన పిల్లలకి ఇస్తాడు అంతగా వేద అంతగా శ్రమలు అనుభవించడం వాళ్ళ కనిపిస్తుంటాడు ఎందుకంటే అది మనకి ప్రకృతి సహజంగా ఒక ఉదాహరణగా చెప్పిస్తాడు గొప్ప జనం కూడా ఆ రీతిగా శ్రమలుగుండక తప్పదన్న విషయాన్ని కాబట్టి దావేదు కుటుంబకులు ప్రత్యేకముగా తర్వాత వారి భార్యలు ప్రత్యేకంగాను తర్వాత రెండవది నాతాను కుటుంబీకుల కుటుంబికులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను లేవి కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను షిమ్మి కుటుంబీకులు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకంగాను వారి భార్యలు ప్రత్యేకంగాను ప్రాపిస్తరు కాబట్టి నాలుగు కుటుంబాల గురించి ప్రత్యేకంగా చూపిస్తూ మిగిలిన కుటుంబంలు అని చెప్తున్నా అంటే ఐదు రకాల కుటుంబాల గురించి మాట్లాడుతు అయితే ఉదాహరణకి ఇప్పుడు మీరు చూస్తే దావిదు నాథాను లేవి షిమ్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది దావిదేంది నాథానేది ఒక తెగ అయితే లేవి లేవి షిమ్మి ఇంకొక తెగ అయితే మిగిలిన వారు అని ఇంకొక ఐదవ గుంపు అంటున్నాడు వీళ్ళందరూ ఎవరు దానికి ఏమైనా విధానం ఉందా ఈ నాలుగే ఎందుకు కుటుంబాలు చూపిస్తుండో అంటే దేశం అంతటా నాలుగే కుటుంబాలు ఉన్నాయా కాబట్టి వాటిని అర్థం చేసుకోవడం కష్టము ఏ బుక్స్ లేదు నేను వెతికినా ఏ కామెంటరీస్ ఏ ఇంటర్నెట్ బుక్స్ కూడా లేదు అది సాధారణంగా నేను కామెంటరీస్ చూస్తాను ఎందుకంటే ఇంటర్నెట్ లో రాసుకునే వాళ్ళు వారు ఇష్టం రాసుకుంటాడు మనకి దేవుడు చూపించిన విధానంగా అందరికీ చూపించకపోవచ్చు కానీ ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను మనకు చూపించిన విధానంగా ఇతరులకు కూడా చూపిస్తాడు ఎందుకంటే ఎవరు యథార్థతతో వీటిని వెతుకుంటారో వాళ్ళకి అందరికి చూపిస్తాడు ఎందుకంటే తన బిడలకి చూపించకుండా నేను చేయడానుంది వాక్యం కాబట్టి ఇవన్నీ వాళ్ళకు కూడా చూపించాలా బట్ వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు కొంతమంది వీటిని చూడగలుగుతున్నారు కానీ వాళ్ళు లక్షా మంది గుంపులో ఉన్నట్టు కూడా వాళ్ళకి తెలియదు అదే రీతిగా ఇప్పుడు గొప్ప జనము గొప్ప జనం గుంపులో ఉన్నట్టు వాళ్ళకి తెలియదు సర్పములు సర్పంలని తెలియదు తేళ్లు తేళ్ళని తెలియదు కానీ ప్రభు మన కండ్లక చూపిస్తున్నాడు వాళ్ళు ఆ గుంపులలో ఉన్నారు అనేష్ వాళ్ళు వాటిని గ్రహించలేని స్థితిలో ఉన్నారు అదే రీతిగా మనం మన గుంపు మనం చెప్తున్న వాక్యలు విని చానా దాన్ని స్వీకరించే ఉన్నారు కానీ వాళ్ళు ఆ గుంపులో ఉన్నట్టు వాళ్ళకి తెలియదు ఇప్పుడు మనం చెప్తున్నాం ఇది అంతా కరెక్ట్ అనిపిస్తుంది కానీ అది ఏంది ఏ తెగకు సంబంధించింది అన్న గ్రహింపు వాళ్ళకి లేదు కానీ ఒక టైం అవన్నీ వాళ్ళు గ్రహించగలుగుతారు ఎందుకంటే మనకి కనీసం సిక్స్ సెవెన్ ఇయర్స్ పట్టింది ఇవన్నీ నేర్చుకోవడానికి ఇంకా మోర్ దాన్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిన వాళ్ళు కదా ఇవన్నీ గ్రహించడానికి కాబట్టి వాళ్ళు కూడా అదే టైంకి అంటే వాళ్ళకి సిక్స్ సెవెన్ ఇయర్స్ కాకపోవచ్చు ఇంకొంచెం తక్కువ కావచ్చు ఆసక్తితో వాటిని ధ్యానించే టైం వాళ్ళు అయి గొప్ప నుంచి బయటికి రావచ్చు అప్పుడు వాళ్ళు గ్రహిస్తారు నేను కూడా ఫలాని గుంపులో ఉన్నట్టు ఈ నాలుగు గుంపులలో కేవలము లక్ష నలభై నాలుగు మంది తప్ప ఎవ్వరు కూడా వీటిని గ్రహించలేరు అన్నట్టు అది లక్ష నలభై నాలుగు వేల మందిలో తీర్మనిచ్చుకున్న గ్రహించగలరు నేను ఈ గుంపులో ఉన్నాను కానీ ఆ గుంపులో ఉంటూ కూడా ఆ గుంపుకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు చాలా మంది ఉంటారు ఇటువంటి సత్యంలో ఉన్న వాళ్ళు సరే మొదటిదిగా దావిదు అన్నప్పుడు స్ట్రాంగ్ నంబర్స్ హెచ్ అంటే ప్రేమించడము అని అర్థం అంటే దావిదు అనే పదానికి అర్థము ప్రేమించడం అని అర్థం కాబట్టి దావిదు ఎక్కువ ప్రేమ కలిగిన వాడు అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు అన్న విషయాన్ని అది హెచ్చరిస్తా ఉంది కదా దేవుణ్ణి ప్రేమించేవాడు కాబట్టి మొదటిదిగా గొప్ప జనం గుణగణం నాకు అప్పుడు దేవుడు ఆ యొక్క ఆత్మీయ అప్పుడు దాన్ని అర్థం తీసుకోగలిగాను ఈ నాలుగు కుటుంబాలు దేనికి సంబంధించినది ఈ జేమ్స్ నంబర్ చూడకపోయింటే నాకు అర్థం కాకపోయాడు మొదటిదిగా దావిదు అంటే ప్రేమించేవాడు అని అర్థం కాబట్టి ఆరంభంలో రక్షణ పొందిన వాళ్ళందరూ దేవుణ్ణి ప్రేమించే వాళ్ళే కదా ఎక్కడని ఆసక్తి ఎక్కడని తీవ్రత గంటల గంటలు ప్రార్థన గంటల గంటలు బైబుల్ వాక్యం ధ్యంచడం పరిగెత్తడం సేవ అవకాశం దొరికితే పిలిస్తే పరిగెత్తే టైప్ అది ఆరంభపు జీవితం సేవ క్రైస్తవ జీవితంలో ఆరంభపు జీవితం అంటే రక్షణ పొందుకున్నాక బాప్తిజం పొందున కనుక క్రమేణా పరిశుధాత్మ అభిషేకము రూపావరాలు ఇవన్నీ ఎంతో ఆసక్తితో ఉంటాయి సేవలో అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి ఇవేమో ఆసక్తి ఉంటుంది అది ప్రభుని ప్రేమించే గుణగణం అన్నట్టు నన్ను ప్రేమించే వారు నా గొర్రెలను కాయాలంటాడు కదా పేతూరుతో నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రెలు కాయంటాడు కాబట్టి ప్రేమించే గుణగణం అట్లుంటది అన్నట్టు కాబట్టి దావీదు అంటే ప్రేమించడం అనర్థం తర్వాత నా అంటే హెచ్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ అంటే అర్పించబడడం సమర్పించబడడం అని అర్థం ఇంగ్లీష్లో గివన్ అని ఉంది గివన్ అంటే సమర్పించబడడం నా జీరు చేయబడడం అర్పించబడడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది నా తనది కాబట్టి బాగా ప్రేమించే వాళ్ళు ఆయనకు సమర్పించుకోవాలా సమర్పించబడ్డ జీవితము అని అర్థం కాబట్టి మొదట ఆరంభమైన జీవితము పరిశుద్ధతలో ఆసక్తితో ఆయనను ప్రేమించే జీవితము సమర్పించబడ్డ జీవితం అని జ్ఞాపకం చేస్తుంది లేవి హెచ్ థర్టీ ఎయిట్ సెవెంటీ అంటే ఏంటంటే అటాచ్డ్ ఇంగ్లీష్ లో అటాచ్డ్ అనుంది ఉంది అంటే అంటుకొని జీవించడము అని అర్థం కాబట్టి నువ్వు బాగా ప్రేమించి దేవుణ్ణి ఆయన కొరకు సమర్పించబడిన జీవితము నువ్వు దేన్నో అంటుకొని జీవిస్తున్నావు రెండో మూడవ విధానం అది కాబట్టి లేవి అంటే అంటుకొని జీవించాలా అంటుకొని జీవించడము అని అర్థం కాని మనకు తెలుసు వీళ్ళు దేన్ని అంటుకొని జీవిస్తున్నారు ప్రభుని అంటుకోలే ఆరంభము ప్రభుని ప్రేమించే జీవితము ప్రభుకు సమర్పించబడ్డ జీవితము కానీ దేన్ని అంటుకొని ఉన్నది నేను ఇంకా అంత డీటెయిల్ గా పోలేదు టైం లేకుండా కానీ మీరు వెతుక్కోండి వాళ్ళు లేవి అంటే అంటుకొని అంటు కట్టబడి జీవించడం అనర్థం అంటే సహవాసం కలిగి జీవించడం అనర్థం కాబట్టి వీళ్ళందరూ ఎటువంటి సహవాసంలో ఉన్నారు దేనికొని దేనికి అంటుకొని ఈ లోకంతో అంటుకొని మతపరమైన జీవితంతో అంటుకున్నారు దయ్యముల భూతముల బోధ నిఖతల బోధ ని అంటుకొని వీళ్ళు జీవిస్తున్నారు ఎందుకంటే లేవి అన్నప్పుడు వాడు యాజకుడు కదా వీళ్ళు సేవలో ఆరంభించి దేవుని ప్రేమలో ఆరంభించి ఆయనకి సమర్పించబడి యాజకులు లాగా కావాల్సింది వాళ్ళు దేని అంటుకొని అదే మనం చూసినాము హగ్గై హామా వాళ్ళు మందిరం కట్టుకోవాల్సింది పోయి ఇండ్లు కట్టుకున్నారు దేవుని సేవ కొరకు సమర్పించబడ్డ వారు దేవుని మందిరానికి కట్టడానికి దేవుని కూలిపోయిన మందిరం మరమ్మతు చేసి రాళ్లు సరి చేసి కట్టడానికి వచ్చిన వాళ్ళు పద్దెనిమిది నెలలు కట్టకుండా మానేసి వాళ్ళ సొంత గృహాలు కట్టుకున్నారు అన్న విషయాన్ని చూసినాడు కాబట్టి ఇవన్నీ ఆత్మీయ విధానాల దేవుడు మనకు నేర్పిస్తున్నాడు వారు ఆరంభించిన జీవితం ఎట్లుంది ఆయన కొరకు సమర్పించబడ్డ జీవితం ఎట్లుంది కానీ దేని కొరకు అంటుకొనున్నారు దేనికి అటాచ్మెంట్ పెట్టుకున్నారు ఈ లోకంతో అటాచ్మెంట్ పెంచుకుంటున్నారు అన్న విషయాన్ని ఎప్పుడైతే ఈ లోకంతో అటాచ్మెంట్ పెంచుకుంటారో యాచక్కులే ఏర్పరచబడ్డవారు కానీ ఈ లోకంతో అటాచ్మెంట్ ఉండడం వలన లోకానితోనే వాళ్ళు గతించిపోవాల్సి వస్తుంది ఈ లోకపో దాన్ని మర్యాద గతించుకోవాల్సి వస్తుంది కాబట్టి దానితో ఎవడు సహాసు ఉంటాడో వాడు కూడా దాంతో పాటు గతించిపోతాడు అన్న విషయం కాబట్టి లేవి అనుకుంటున్నావు కానీ నువ్వు అటాచ్ ఉండేది మటుకు లోకంతో అని ఆ వాక్యం జ్ఞాపం చేస్తుంది పదం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి చివరిగా షిమి ఇంగ్లీష్ లో షమాత్ హెచ్ ఎయిటీ చాలా ఆశ్చర్యం చూడండి ఇంగ్లీష్ లో హెచ్ ఎయిటీ అర్థం ఏందంటే ఫేమస్ ఫేమస్ అంటే ఎక్కువ పాపులర్గా అవడం చాలా ఫేమస్ అంటాం కృష్ణరా జయలలిత చాలా ఫేమస్ ప్రభు మనతో మాట్లాడి కొంతకాలానికి గొప్ప వ్యక్తులు గొప్ప పొలిటీషియన్స్ విడిచిపెట్టాలా ఈ లోకం ఇంకా చాలా మంది విడిచిపెట్టాలా అంటే నేనేదన్నా సొంత తల్లితో చెప్తలేను ప్రభు హెచ్చరిస్తుంది మనతో ఎంతమంది చనిపోతారనేది కాదు మనకు కావాల్సింది ఎందుకు దేవుడు వాళ్ళని తీసేస్తాడన్న విషయం మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే నువ్వు రావాల్సిన మహిమను దొంగలిస్తున్నావేమో నువ్వు ఆయన ఆయనకు బదులుగా నువ్వే దేవునిలాగా దేవతలాగా ఉంటున్నావేమో ఆయన తొలగిస్తాడు ఆయన భరించలేడు ఆయనకు రావాల్సిన మహిమ ఎవరితో పంచుకోడు కానీ ఒక్క గుంపుతోనే పంచుకుంటాడు ఆయన ఆయన మహిమ శ్రమల తిరిగి వచ్చినాక తన పెళ్లి కుమార్తెతో తప్ప ఎవరితోనది ఆయన పంచుకోడు ఆయన మహిమ ఉంది దాని సంబంధించిన వాక్య ఎన్నిసార్లు మనం చూసినాం లోకంలో ఆయన ఎవరితో ఆయన మహిమ కాబట్టి షిమి అంటే ఫేమస్ ఎయిటీన్ లో ఫేమస్ అని దాని ఆ ఎయిటీన్ నైన్టీ సెవెన్ ఎయిటీ ఎయిటీ ఎయిట్ నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఎయిటీ ఎయిటీ గట్టిగా అరవడం అని కూడా ఉంది అర్థం లౌడ్ హార్డ్ ఆఫ్ అనౌన్స్ అని కాబట్టి ఇప్పుడు వీళ్ళు అనౌన్స్మెంట్ కి సిద్ధపడుతున్నారు మీ కాలము ముగించబోతుంది అనే అనౌన్స్మెంట్ అంటే అది హెచ్చరిక అనౌన్స్మెంట్ అంటే దూత వచ్చి హెచ్చరిస్తూ ఉంటాడు దేవుడు తన ప్రభా ప్రవచనాల ద్వారా తన ప్రవక్తల ద్వారా తన ఏర్పరచుకున్న బిడల ద్వారా హెచ్చరిస్తుంటాడు హెచ్చరికని అనౌన్స్మెంట్ అంటాం లేక ప్రవచనాన్ని అనౌన్స్మెంట్ అంటాం ఇంకా ఆరంభం కాబోతుంది అనేది ఇప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంది అని అనౌన్స్మెంట్ అంటారు చూసిన రా ఇంకొంచెం సేపట్లో స్టార్ట్ కాబోతుంది డ్రామా అంటారు దాని అనౌన్స్మెంట్ అంటారు అట్లా ఎయిటీన్ లో ఏముందంటే అనౌన్స్మెంట్ లేక గంభీరమైన శబ్దంతో అరవడం అని అర్థం కాబట్టి ప్రలాపం ప్రలాపం అంటే కూడా గంభీరమైన శబ్దమే కదా పెద్ద శబ్దంతో ఎరవడం కాబట్టి ఆయనను ప్రేమించిన వాళ్ళు ఆయన కొరకు సమర్పించబడ్డ వారు ఈ లోకంతో సమాధాన అంటుకుంటే ఈ లోకంలోనే నువ్వు గొప్పవాడు అవుతావు కానీ అరవాల్సి వస్తుంది నువ్వు ప్రాలాపించాల్సి అన్న విషయాన్ని ప్రభు ఎంత జాగ్రత్తగా దాచిపెట్టి మనకి ఆ విధానం ప్రభు నేర్పించింది మనం దాన్ని అర్థం చేసుకుంటున్నాం లేకపోతే ఎవరైనా గాని తొంభై శాతం క్రైస్తవ జీవితంలో వాటిని అట్లా చదివేసి వెళ్ళిపోవడమే ఉంటుంది ఎంత గొప్ప సేవకుడైనా గాని దావీదు నా లేవి షిమి అని చదివేసి వెళ్ళిపోతా ఉంటాం కాబట్టి వీళ్ళు ఎందుకు ప్రలాపిస్తారు అన్నప్పుడు సరే ప్రలాపిస్తారు అన్నప్పుడు మనకు ఒక విధానం దేవుడు చూపించింది గొప్ప జనం అందరు పోతారు పెద్ద కేకలు విడుస్తారు ప్రాణం విడిస్తేప్పుడు అంతే శబ్దాలు కాబట్టి వీళ్ళందరూ హతసాక్షులు భయంకరమైన శబ్దాలతో ప్రాణాలు విడిపి విషయం అది గొప్ప ప్రలాపమే ఎందుకు దేవుడు చూపించింది వాళ్ళు ఆ రూపకంగా పోకపోతే అందరు నరకానికి పోతారు అది అసలే ప్రేమ సగం సత్యం సగం అబద్ధంలో నువ్వు ఈ లోకంతో అంటుకొని ఉన్నావు కాబట్టి ఈ లోకంతో నిన్ను సెపరేట్ చేయాలంటే నేను కట్ నిను నువ్వు దీంట్లో నాటుకున్నావు అంటే కట్ చేయకపోతే నువ్వు ఉండిపోతావు నిన్ను కట్ చేస్తేనే నిన్ను వేరు పరచగలను నేను అది ఆత్మీయమైన విధానం నిన్ను వేరు అంటే క్రైస్తవ జీవితం అంటేనే రక్షణ జీవితం అంటేనే వేరుపడి జీవించడం ఈ లోకం నుంచి వేరుపడి జీవించడం ఈ లోకంతో అంటుకొని జీవించడం కాదు కాబట్టి లేవి అన్నప్పుడు నువ్వు యాచకుంలాగా ఉన్న వాడివి ఈ లోకంతో అంటుకొని ఉంటే నువ్వు అరవక తప్పదు నువ్వు ఫేమస్ అవుతావు ఈ లోకంలో బాగా ఫేమస్ అవుతావు ఎందుకు ఈ లోకంతో అంటుకున్నావు కాబట్టి ఈ లోకంతో ఎవడు అంటుకున్నా వాడు ఫేమస్ అవుతాడు కాబట్టి మనం ఈ లోకంలో ఫేమస్ కావడానికి ప్రయాసపడతానేం ఆ లోకంలో ఫేమస్ కావడానికి ప్రయాసపడుతున్నాం ఆ లోకంలో గొప్ప గొప్ప సేవకులు ఫేమస్ ఆయన దృష్టిలో కాబట్టి మనము అటువంటి ఫేమస్ కావడానికి ఆ లోకంలో పేరు సంపాదించుకోవడం కోరిక ప్రయాసపడుతున్నాం కాదంటరా కాబట్టి ప్రతి కుటుంబము ఈ లోకంలో ప్రలాపించక తప్పదు అనేది చివరి భాగంలో దేవుడు హెచ్చరిస్తాడు మిగిలిన వాడిలో అంటే ప్రతి కుటుంబీకులు మిగిలిన వారంటే ఓ ఫలాని గోత్రమనే కాదు అందరూ ప్రలాపించక తప్పదు కాబట్టి గొప్ప జనము మించినది కదా వీరందరూ ఖచ్చితంగా ప్రలాపిస్తారు ముఖ్యంగా ఏ రోజు ప్రలాపిస్తారు ఆత్మీయ దృష్టిని చూస్తే పొరితిగా మనం కూడా ప్రాపిస్తున్నాం కాదంటారా గొప్ప గురించి మనం బాధను అనుభవిస్తాం మన ప్రార్థనలో ఎంతో విధానం చేస్తున్నాం ప్రతి నేత్రమైన చూస్తుంది అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తుండ్రు మత్స్య సువర్తలు కూడా చూపిస్తాడు ప్రతి నేత్రమైన చూస్తుంది మెరుపు తూర్పున కొట్టి ఉదయం పడమటి వరకు ఏ రీతిగా కనిపించను అలాగనే మనసుకొని రాకడా ప్రతి నేత్రమైన చూచును అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటాడు ఆయన పొడిచిన వాళ్ళు కూడా ఆయన చూస్తారు అన్న విషయాన్ని ప్రభు మనకు అక్కడ జ్ఞాపకం చేస్తుండు ఆయన తిరిగి ఆయన ధవల సింహాసనం మీద కూర్చుండడం అందరు చూస్తారు అది తీర్పు దినం కదా కాబట్టి ఆ దినంన అందరూ ఆయన చూడడం మనము నేర్చుకుంటున్నాం ఈరోజు జకరే గ్రంథం పదమూడవ అధ్యాయుని మనం ఇప్పుడు ఆరంభించబోతున్నాం ఇది చాలాసార్లు మనం ధ్యానించింది ఇందులో గొప్ప జనం ఖచ్చితంగా మరణించడం అనేది మనం చూస్తూ ఉంటాము సరపంలి తేళ్లు కూడా మరణించడం మనం చూస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతుంది అన్న విషయము ఈ రోజు నుంచి మనం కొన్ని కొంత కొంత లోతుకు వెళ్లాల్సి టైమింగ్స్ ప్రకటన గ్రంథంలోని కనెక్షన్స్ ఇప్పుడు ఆరంభమవుతాయి ఇక్కడ నుంచి కాబట్టి ఒకసారి వాటిని మనం అంటే ప్రకటన గ్రంథం మనం వెళ్ళాం కానీ ఇక్కడ నుంచి ఆరంభం ఇంకా త్వరలో మనం బహుశా కొత్త సంవత్సరంలో వాటిని మనం చూస్తామేమో అవన్నింటినీ శ్రీనివాస్ బ్రదర్ ఎప్పటి నుంచి చూడాలనుకుంటున్నాడే కదా దాని గ్రంథము బూరల తీర్పు ఏడు బూరల తీర్పు బూరల సంబంధించిన బూరల తీర్పు దాన్ని ఆ వాటికి సంబంధించిన వాక్యాలు ధ్యానించాలనుకుంటున్నాడు సరే మన ప్రభు చిత్తం ఆయన ఏ రీతిగా మనం ఆ రీతికి పోవడానికి సిద్ధపడదాం ఎందుకంటే ఆత్మీయ జీవితంలో అందరం అలసిపోతున్నాం మనుషుల కల్పితాల చేత మనుషుల దయ్యంలో బోధ చేత అలసిపోతున్నాం కాబట్టి ఆయన ప్రతిరోజు తాజా మన్నాని మనకు అనుగ్రహించే దేవుడు హృదయంలో నువ్వు వెతుక్కోవాలా పోయి సమకూర్చుకోవాలా ఏ ఆ రోజు సమకూర్చుకోవాలి కదా అది ఆత్మీయ జీవితం మనకు చేసుకున్నాడు పొద్దున్న లేచినప్పుడల్లా ప్రభు మనకి ఈ యొక్క తాజా మన్నాను అనుగ్రహించాలనుకుంటున్నాడు మనమే ప్రయాసపడి వెతుక్కోవాలా సమకూర్చుకోవాలా నీ దంప తీసుకొని పోయి అది విధానం సరే పదమూడవ అధ్యాయం మనం ధ్యానించినప్పుడు ఆ దినమున అని ఆరంభమవుతుంది కాబట్టి అది ఏ దినము అనేది మనం అర్థం చేసుకోవాలా రెండు వేల సంవత్సరాలు అంటే ఇది జకరే గ్రంథము రెండు వేల ఐదు సంవత్సరాల క్రితం రాయబడింది ఈ వాక్యం కాబట్టి రెండు వేల ఐదు చెప్పబడుతుంది ఈ వాక్యం ఆ రోజు ఆ దినమున అంటే రెండు సంవత్సరాల తర్వాత జరిగే దినం ఎందుకంటే అవి నెరవేరలే అప్పటికి ఈ పదమూడవ అధ్యాయము పద్నాలుగో అధ్యాయము నెరవేరలే ప్రవచనాలు ఎందుకంటే ప్రకృతి సహజంగా నెరవేరితే ప్రభు మనకి ఖచ్చితంగా చూపిస్తాడు ఇవి ఎక్కడ ఒక స్థలంలో నెరవేరినాయని కానీ ఇస్రాయల్ దేశంలో కూడా అవి నెరవేరినట్లు మనం చూడం కాబట్టి ఇవి ఇప్పుడు మన కాలంలో నెరవేరుతున్నాయి అన్నదానికి మొదటి వచనం ఏం జ్ఞాపకం చేసి ఆ దినమున అన్నప్పుడు ఒక దినం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ప్రవక్త ద్వారా ఏంది దినము అన్న విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానిస్తాం మొదటి వచనం ఆ దినమున పాపమును అపవిత్రతను రెండు విషయాలు అర్థం చేసుకోడు పాపమును అపవిత్రతను పాపం అన్న పాపం అన్నప్పుడు మనిషి పుట్టుకతోనే పాపంలో పుట్టినవాడు కాబట్టి ఫస్ట్ టైం అన్న జీ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఫస్ట్ టైం పాపంలో పుట్టినవాడు అంటే ఫస్ట్ టైం రక్షణ అనుభవంలోకి వచ్చేవాడికి సంబంధించిన వాక్యం అది కాబట్టి ఒక దినం వస్తుంది ఆ దినమున పాపమును తర్వాత అపవిత్రతను అపవిత్రత ఎవడిలో ఉంటదంటే రక్షణ అనుభవం పొంది జారుకున్నవాడు రక్షణ అనుభవం పొందుకొని అంటే పాపం విడిచిపెట్టి మళ్ళా తిరిగి కుక్క తన వాంతిగా అపవిత్రతలో ఉన్నవాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది తిరిగి అవి రెండు గుంపులకి సాదృశ్యం అన్నట్టు గొప్ప జనం కూడా అట్లనే ఆరంభమైంది అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ దినము మన ప్రభు దినము అక్కడ పద్నాలుగవ అధ్యాయము మొదటి వర్షంలో ఇదిగో యహో దినము వచ్చిన్నది అంటే మన ప్రభు దినము ద డే ఆఫ్ ద లాడ్ అంటారు కదా కాబట్టి ఆ దినము ఈ పదమూడవ అధ్యాయము మొదటి వర్షమైన పద్నాలుగవ అధ్యాయం వచ్చే వర్షమైనా ఒకటే దినాన్ని సూచిస్తుంది అంటే మన ప్రభు రాకడ దినము కాబట్టి ఇది రెండవ రాకడా సంబంధించింది అని మన అర్థం చేసుకోవాలి పదమూడవసరం నుంచి పద్నాలుగో వచ్చినం ఆయన రెండవ రాకడకు ముందు ఏం జరుగుతుంది ఆయన వచ్చినాక ఏం జరుగుతుంది అనేది పదమూడు పద్నాలుగు కాబట్టి ఇప్పుడు మనం ఆరంభిస్తున్నాము ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావిద సంతతి కొరకును బాగా అర్థం చేసుకోండి దావిద సంతతి అన్నప్పుడు మీరు పైన ధ్యానించినప్పుడు అదంతా గొప్ప జనంకి సాదృశ్యంగా ఉందని మనం విందగా ముగించుకున్నాం కాబట్టి ఆ దినమున సంతతి వారి కొరకు తర్వాత ఎరుసలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును కాబట్టి ఫస్ట్ టైం రక్షణ అనుభవంలోకి వచ్చే వాళ్ళ కొరకు పాపపు జీవితాన్ని విడిచిపెట్టి అపవిత్రతల్లో ఉన్న వాళ్ళు అబద్ధ బోధల తట్టు తిరిగిన వాళ్ళు తిరిగి వచ్చేటట్లు కాబట్టి రెండు విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటావు ఫస్ట్ టైం రక్షణ అనుభవంలోకి వచ్చే వాళ్ళ గురించి చెప్పబడుతుంది రెండవది రక్షణ అనుభవం పొంది దాన్ని విడిచిపెట్టి ఈ లోక జీవిస్తున్న వాళ్ళకి అంటే ఈ లోకంతో స్నేహం దేవునితో వైరం ఈ లోకాన్ని ప్రేమించడం అంటే విగ్రహారంతో సంబంధం విగ్రహారం అంటే అపవిత్రత కాబట్టి వారి గురించి చెప్పబడింది వాక్యం వారి కొరకు ఎరుసలేబు నివాసుల కొరకును అంటే లోకంలో అంతా గురించి ఊట ఒకటి తీయబడును కాబట్టి ఊట అంటే నీ ఊట అంటారు కదా నీటి ఊట ఒకటి తీయబడును ఊట అంటే నీటికి సంబంధించిందే కాబట్టి నీళ్లు అన్నప్పుడు దేవుని వాక్యానికి సంబంధించింది దేవుని వాక్యానికి సంబంధించింది దేవుని సత్యానికి కూడా సంబంధించింది దేవుని వెలుగు కూడా సంబంధించింది కాబట్టి వీళ్ళందరి కొరకు దేవుడు తన వాక్యాన్ని బయలుపరుస్తాడు వారికి సత్యాన్ని ప్రకటిస్తాడు బయలుపరుస్తాడు అన్న విషయాన్ని ఈ ఈ వాక్యం జ్ఞాపకం చేసింది కాబట్టి మనం వ్యూహానుస్వార్థ ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ ఈ విషయం చెప్పబడింది మనం ధ్యానించిన కొంతకాలం కిందట వ్యూహానుస్వార్త ఏడవ అధ్యాయము ముప్పై వచనం ఆ పండుగలో మహా మహాదినమైన అక్కడ కొంత జాగ్రత్తగా ధనించండి ఆ పండుగలో మహాదినమైన అంటే ఇసదలో పండుగలు చేసినప్పుడు వాళ్ళ పండగలు ఎట్లాంటియంటే ఒక ఒక టైం ఉంటుంది ఒక వారం చేస్తారు పండగ లేక నలభై రోజులు చేస్తారు పండగ పెంతకొస్తు పండగకి పులిన రొట్టెల పండగకి గ్యాప్ ఉంటుంది అట్లనే పులి పెంతకొస్తు పండగ తర్వాత మన పర్ణశాల పండగ లాంగ్ గ్యాప్ వస్తుంది అంతవరకు పండగ చేస్తారు వాళ్ళు వాళ్ళ విధానాలు అట్లా ఉంటాయి అన్నట్టు కాబట్టి ఇప్పుడు మీరు బాగా అర్థం ఆ పండగలో అన్నప్పుడు ఒక పండగ ఆరంభం అవుతుంది ఆ పండగ అంత్య దినము అంటే పండగ ముగించే దినము కాబట్టి ఇవన్నీ ఆత్మీయ చిహ్నాలు దేవుడు మనం హెచ్చరిస్తా ఉంటాడు దినము ఇది పండగ కాలం కాబట్టి పండగ దినము పండము పండగ ముగించే దినం చివరికి వచ్చేప్పటికి అంత్య దినమున అన్నాడు కాబట్టి ఆ రోజు రెండు వేల సంవత్సరం క్రితం జరిగిన ఆ పండగ సమయంలో ఆ పండగ లాస్ట్ డే అని మనం ధ్యానిస్తాం కాని ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా దీంట్లో ఆత్మీయమైన సత్యం ఇంకేమైనా పండగ కాలము అంటే క్రైస్తవ జీవితం పండగ కాలమే కదా కానీ ఇది ఇది మహా సంగ్రామము ఇది పెద్ద యుద్ధము ఈ లోకంలోన్నది ఆత్మీయ పోరాటం అని వాడు గ్రహించలేడు ఇది పండగ కాలం కాదు ఇది ఖచ్చితంగా ఆత్మీయ పోరాటము ప్రతి క్షణము దుష్ట సామూహంతో పోరాడుతున్నావు ఈ విలోకంలో అది పండగకి సంబంధించిందా కాబట్టి అంత్య దినము అన్న అని అక్కడ మళ్ళీ హెచ్చరిస్తుండడు కాబట్టి అసలు నేనైతే చూడలేదు ఈ వాక్యము పదమూడవ అధ్యయం ఆరంభం చేసినప్పుడు యోహానుస్వార్థ ఏడా జీవజలం గురించి అక్కడ ఉంది నీటి ఊట గురించి అక్కడ ఉంది నేను అట్లా జ్ఞాపకం చేసుకుంటున్నా గాని అక్కడ అంత్య దినం అనే పదముందంటే నాకు తెలియదు కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన విధానలు ప్రవ్వే హెచ్చరిస్తుండ్రు మనల్ని అని మనం అర్థం చేసుకోవాలా కాబట్టి ఆ మహా దినమైన అంత్య దినమున కాబట్టి చివరికి సంబంధించిన అన్న విషయాన్ని జ్ఞాపకం చేసండి యేసు నిలిచేసు నిలిచి ఎవడైనను ఎవడైనను దప్పిగున్న ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకున్న అది ఆజ్ఞ కాబట్టి దేనికి సంబంధించిన దప్పిక అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కదా తర్వాత చూడండి ఇప్పుడు మీకందరికీ దప్పిక ఉంది కాబట్టి పరిగెత్తుకుంటూ వస్తారు ఇవి తెలుసుకోవాలా ఇవన్నీ తీరి దాహం తీర్చుకోవాలి ఆత్మీయమైంది కదా దప్పిక ఈ యొక్క వాక్యం నేను సకలం గ్రహించాలా ఎట్లా నేను అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇవన్నీ అర్థం చేసుకున్న కాలాన్ని ముగించుకుంటే నాకు అర్థమే లేదు ఇవన్నిటిని తెలుసుకోవాలా ఆయన వచ్చేంత వరకు వీటిని నేర్చుకొని ఆయన ఆయన వచ్చేంత వరకు పరోక్షంగా మనం ఆయన చూస్తామని ఉంది వాక్యం ఆయన వచ్చినాక ముఖాముఖిగా చూస్తాం అని వాక్యం కాబట్టి ఆయన వచ్చేంత వరకు వీటన్నింటినీ చూసి ఆయన గురించి బాగా నేర్చుకొని తన కుమారుని జ్ఞానమందు వర్ధిలుట దేవుని ఇస్తా ఉన్నాడు కొలస రాష్ట్ర పత్రికలో కాబట్టి మనం ఇవన్నిట్లో బాగా తరబేది పొంది నేర్చుకున్నాక ఆయన ముఖాముఖిగా చూస్తే బాగా నమ్మకమైన దాని కొరకు ప్రయాసపడ్డావు ఈ లోకంలో అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది కాబట్టి నీ దప్పిక దేనికి సంబంధించింది ఈ లోకంలో అనేకలు రకరకాల విషయాల ఆసక్తి కలిగిన వాళ్ళు ఆసక్తి అనేది దప్పిక సాదృశ్యం నీకు దేని మీద దప్పిక ఉంటే దాన్ని తీర్చుకొని ప్రయాసపడతా ఉంటావు పరిగెత్తుతూ ఈ లోకంలో సంపాదించుకోవడం అనేది ఒక దప్పిక అయిపోతే ఈ లోకంలో ఏదో అది సాధిస్తామనేది ఒక దప్పిక అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క దప్పిక కానీ అసలైన దప్పిక ఏం తెలుసా సమరస్థితితో మాట్లాడుతున్నా నువ్వు నీళ్ళు తాగినా నీకు వేస్ట్ అమ్మా ఈ లోకపు నీళ్ళు ఎన్నిసార్లు తాగినా నీకు దాహం వేస్తా ఉంటది నేను ఇచ్చే నీళ్లు నీకు ఎప్పటికీ దాహం ఉండదు అన్నాడు కాబట్టి ఆయన చెప్తున్నది ఏంటి దేనికి ఏ దాహానికి సంబంధించింది ఇది ఆత్మీయ దాహము నీకు నిత్య జీవంలో ఇప్పుడు నరకంలో నీళ్లు ఉండవు కదా కాల్తా ఉంటది ఆకలేస్తా ఉంటది దాహం ఉంటది ఎండిపోతా ఉంటది నాలుక నువ్వు అక్కడ నీళ్లు తాగలేవు నీకు నీళ్లుండవు ఒక చుక్క కూడా మళ్ళీ అటువంటి దాహం నుంచి నిన్ను విముక్తి కల్పించేవాడు ఎందుకంటే పర్లక రాజ్యంలో అటువంటి దాహం ఉండదు కాబట్టి అటువంటి ఆత్మీయమైన విషయాలని జ్ఞాపకం చేస్తూ ఆగ్ఞాయిస్తున్నాడు ఏమైనా ఆగ్ఞాయిస్తున్నాడు చూడండి ఎవడో నన్ను నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకున్న వాళ్ళేను వేరే మార్గం లేదు అది ఆజ్ఞ నాయంత విశ్వాసముచ్చు వాడెవడో లేఖనములా లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను కాబట్టి బిగ్గరగా అనేది మనోసారి జ్ఞాపం చేస్తున్నాడు దేవుడు వీళ్ళు కూడా బిగ్గరగా అరుస్తున్నారు నా అధ్యాయం ఆరా సమయానికి వాళ్ళు బిగ్గరగా అరుస్తున్నారు కాబట్టి వాడి దాహం తీరాలా గొప్ప జనం దాహం తీరాలంటే ఇవన్నీ విషయాలు కనెక్షన్ పెడుతున్నాడు దేవుడు కాబట్టి మీరు మీ దాహం తీరాలంటే నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి నా కాళ్ళ దగ్గరకు వచ్చి నేర్చుకొని నా కాడి మోయడం నేర్చుకోండి అది చాలా సులువైంది అది బహు తేలికైంది అని హెచ్చరిస్తున్నాడు తర్వాత ఆ దేనికి సంబంధించింది చూడండి ఆ జీవజల నది ఊట తన ఎంతు విశ్వాసం ఉంచి వారు పొందబో ఆత్మను గుర్చి ఆయన ఈ మాట చెప్పాను కాబట్టి యోహను భక్తుడు దాని ఆత్మీయ సత్యాన్ని కూడా రాసి పడేసాడు ఇంకా వేరే పిచ్చి పిచ్చి డైరెక్షన్స్ అలా పోకుండా కాబట్టి ఆ జీవజలకు ఊట దేనికి సంబంధించింది అంటే అభిషేకానికి సంబంధించింది పరిశుధాత్మ అభిషేకం లేకపోతే ఎప్పటికీ మనకి ఇవి అర్థం కావు దురదృష్టం ఏంటంటే చాలా మంది పరశురాత్మ పొందుకొని దయ్యం మీద విజయం పొందమనేసి వాళ్ళు అనుకుంటున్నారు పిచితనం అది రాంగ్ అండర్స్టాండింగ్ పరశుదాత్మ ఇచ్చింది దయ్యం మీద విజయం పొందడానికి కానీ కాదు పరశుదాత్మ ఎందుకు అనుగ్రహించబడిందంటే సత్యంలోనికి నువ్వు పోవడం కొరకు నీకు అనుగ్రహించబడింది నువ్వు చదువుతున్న వాక్యంలో నీ గ్రహించడం కొరకు నీకు పరశుదాత్మ అభిషేకం అనుగ్రహించబడింది అటువంటి సత్యాన్ని గ్రహించి దేవుని వాక్యాన్ని నువ్వు వాడినప్పుడే దృష్టిని ఎదురుంచి పారిపోతాడు ఎవడు తరమకుండగానే కాబట్టి మన ప్రభు ఇక్కడ వ్యూహాను సువార్తలో దాన్ని హెచ్చరిస్తూ ప్రటన గ్రంథంలో చివరికి అవకాశం ఇస్తున్నాడు చూడండి ఒకసారి ప్రటన గ్రంథము చివరి అధ్యాయం పదిహేడవ వచనం ప్రణవ గ్రంథము ఇరవై అధ్యాయము పదిహేడవ వచనంలో ఆత్మయు పెళ్లి రమ్ము అని చెప్పుచున్నాడు సో మీరు అర్థం చేసుకోదా ఆత్మయు పెళ్లి కుమారుడు అంటే ఆత్మయు అన్నప్పుడు మన ప్రభువే ఎందుకంటే ఆత్మ అయినదే కదా కాబట్టి ఆత్మయు అన్నప్పుడు యేసు ప్రభువే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అక్కడ తర్వాత పెళ్లి కుమార్తె అంటే క్రైస్తవ సంఘము లక్ష మంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ఎందుకంటే వాళ్ళు దేవుని ఆత్మలో అంతగా లీనమైన ఇక్కడనేమో లేవి ఈ లోకంతో అంటు అంటే గొప్ప జనానికి మనం మటుకో మన ప్రభుతో అంటు ఆయనలో నాటబడ్డ ఆయనలో వేరు పారి ఎదుగుతున్న వారము అన్న విషయం నీ వాక్యం చూపిస్తుంది రమ్ము అని చెప్పుచున్నాడు కాబట్టి నీ బాధ్యత కూడా అదే కేవలము దేవుని యొక్క ఆత్మనేగా హెచ్చరించాల్సింది పెళ్లి కుమార్తె కూడా హెచ్చరించాలా ఏమని రండి త్వరగా ఏమని చెప్పాలంట రమ్ము అని చె చెప్పుచున్నారు ఏమని వినివాడును రమ్ము అని చెప్పవలేను చెప్పవలేను సో ఎంతమంది గురించి మాట్లాడుతుడు ఆత్మ అంటే మన ప్రభు తర్వాత పెళ్లి కుమార్తె అంటే మనం అందరము తర్వాత వినువాడు గొప్పజనం గొప్పజనం కొరకు హెచ్చరించబడింది వాక్యం కాబట్టి వినువాడు కూడా చెప్పాలంట దప్పిగొరిన వాణిని రానిమ్ము నీ సేవ అది దప్పికొని వాణిని రానిమ్ము వాణ్ణి ఆహ్వానించాల నీ బాధ్యత సమయం పెట్టాలా ఇచ్చయించి వాణిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొన నిమ్ము నీ బాధ్యత అది వాడు వస్తే వస్తాడు అనేది కాదు నీ బాధ్యత ఏంటంటే వానికి ఉచితంగా దీన్ని ఇచ్చేటట్లు నువ్వు ప్రయాసపడాలా నీ సేవ అందుకోరికే మనం ఇక్కడ కూర్చున్నాం కాబట్టి అక్కడనేమో మన ప్రభు ఇస్తా ఉంటున్నాడు ఇక్కడ నువ్వు వాళ్ళని చూపించామంటున్నాడు ప్రధానంగా చివరి బాగా కష్టపడికి ఇవన్నీ చివరి కాలానికి సంబంధించినవి ఆ దినము చివరి దినము ఆయన పెద్ద కేకతో వేసి చెప్తున్నాడు నా దగ్గరకు వచ్చి నేను ఇచ్చే పొందుకోండి జీవజలం ఊటలో మీరు పాల్పొందండి అప్పుడు మీలో నుంచి ఆ జీవజలం బయటకు వస్తుంది అదే నువ్వు చెప్పడం అనేది చివరి భాగ్యం కాబట్టి దానికి దీనికి ఎంతగానో కనెక్షన్ దేవుడు పెట్టింది కాబట్టి మొదటి అధ్యాయంలో మొదటి వర్షంలో పదమూడవ అధ్యాయము మొత్తం వర్షంలో ఈ విషయాన్ని మనం అర్థ చేసుకుంటున్నాం ఇదే సైన్యంలోకి అధిపత్యగు యహో ఆ దినమున కాబట్టి అది చివరి కాలానికి సంబంధించింది ఆ దినమున ఏం చేస్తాడు ఎవడైతే పరుషురాత్మ బాడో ఎవడైతే జీవజల నది ఊటని పొందుకుంటాడో ఎవడి జీవితంలో నుంచి అయితే జీవజల నది ప్రవహిస్తుందో ఊటలాగా ఆ దినమున అందరూ సర్వసత్యంలోకి వచ్చే దినమున ఏం జరుగుతుంది ఆ దినమున విగ్రహం విగ్రహం పేళ్లు ఇకను జ్ఞాపకమునకు జ్ఞాపకము రాకుండా దేశంలో నుండి నేను వాటిని కొట్టివేతును విగ్రహం అన్ని పోతాయిన ఏ విగ్రహం గురించి మాట్లాడుతున్నాడు ప్రభు ప్రకృతి సహజమైన విగ్రహంలా ఆత్మీయమైన విగ్రహం ఎందుకంటే పాతవి గతించినాయి ప్రకృతి పేద రాష్ట్ర పత్రికలు ఒకరోజు మనం చూసినాము ఇక్కడే ఆ దినంలో అన్యులు కూడా ప్రభుని గ్రహిస్తాడు ఆ మందిరాలు ఏం కావాలా వాళ్ళు పూజ ఇచ్చిన మందిరాలు కావాలా ఆయన్ని ఎగ్జిబిషన్ సెంటర్స్ లాగా అయిపోతాయి వాటిని ఏం ఇవ్వడు ఏం చేయలేడు దాన్ని అట్లా తాళలేస్తారు లేకుంటే ఎగ్జిబిషన్స్ లాగా పెట్టుకుంటారు అక్కడ ఓడై ఒక దినం ఎందుకంటే ప్రభు తెలుసుకున్నాక ఎవడు పూజించాడు వాటిని ఆ విషయం ఇక్కడ హెచ్చరిస్తున్నాడు ప్రభు ఆ దినం నా పేర్లు ఇకను జ్ఞాపకం రాకుండా దేశంలో నిండి వాటిని కొట్టివేతును మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశంలో లేకుండా చేతును బాగా చేసుకోండి మనం పోయేవారం చూసినామా పదకొండవ అధ్యాయంలో అబద్ధ ప్రవక్తల గురించి అబద్ధ కాపర్ల గురించి మోసపుచ్చు కాపర్ల గురించి మనం చూసినాం అటుపోయిన వారం ఎక్కడ ఎక్కడ పదకొండో అధ్యాయంలో ఆ విషయాలు కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఎవరి గురించి మాట్లాడుతున్నాయి ఇక్కడ మరియు ప్రవక్తలను అపవిత్ర ఆత్మలు దేశంలో లేకుండా చేతులు అంటే దేశంలో అపవిత్ర ఆత్మలు ఉన్నాయి అవి ఎక్కడున్నాయి గొప్ప గొప్ప వ్యక్తులలో దూరిపోతున్నాయి పెద్ద పెద్ద వ్యక్తులలో దూరిపోయి మొత్తం గందరగోళం చేస్తున్నాయి వాటిని క్లీన్ చేస్తాడు దేవుడు ఒక రూపకంగా క్లీన్ అవుతుంది లోకంలో ఈ దేశంలో క్లీన్ అవుతుంది ఇతర దేశాలలో కూడా క్లీన్ అవుతుంది కాబట్టి నాకు ఇప్పుడు అన్ని జ్ఞాపకానికి వస్తున్నాయి ఖచ్చితంగా ఎంత దగ్గర ఉంది ఇంకో ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అని కూడా మనం బాషా ఇంకొక ఫార్టీ ఇయర్స్ అని కూడా మనం మన టైమ్ లైన్ జరిగిపోద్దేమో అనిపిస్తుంది వాటి అన్నిటినీ గ్రహిస్తా ఉంటే అమాంతంగా ఈ లోకం మీదకి ఆయన దినం వచ్చేస్తుంది కదా కాబట్టి అబద్ధ ప్రవక్తలని లేకుండా ఆయన నిర్మూలన చేస్తారంట ఎవడు అబద్దాన్ని ప్రవచిస్తుండో వాళ్ళందరు పోతారు వాళ్ళందరూ పోతారు వాళ్ళందరూ లేకుండా ఎప్పటికీ జ్ఞాపం లేకుండా మాయమైపోతారు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరిస్తుంది కాబట్టి ఎంతమంది ఉంటారో గొప్ప గొప్ప సేవకులు పోతారు అన్న విషయాన్ని ప్రభు ఈ మాట్లాడతాడు ఎవడైనా ఇక ప్రవచనము పలుక భూనుకొని వాణిని కన్న తల్లిదండ్రులు నీవు యహోవా నామం అబద్ధము పలుకుచున్నావే నీ వికను బ్రతక తగదని వానితో చెప్పుదురు కాటి ఆ కాలం మనం వస్తున్నాం అబద్ధ ప్రవచనాలు చెప్పే వాళ్ళందరినీ తల్లిదండ్రులు కూడా తృణీకరిస్తారు ఈ లోకం తృణీకరిస్తుంది అన్న విషయాన్ని హెచ్చరిస్తుంది అంటే మీరు ఇప్పుడు భాగర్థం చేసుకోండి ప్రపంచమంతటా అబద్ధ ప్రవక్తాలు బయలుదేరాలా ఈ వాక్యం వాళ్ళ ప్రవచనాలు విని విని విని విని విసిగి అప్పుడు వాళ్ళని త్రుణీకరించే దినానికి మనం సిద్ధమవుతున్నాం కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అది ప్రపంచం అంతటా వాడు ప్రకటించడం మనం చూస్తున్నాం కాబట్టి ముగించే టైంకి మనం ఈ వాక్యం హెచ్చరిస్తుంది నీవు యహోవనామం అబద్దము పలుకుతున్నావే నీవికడు బ్రతక తగదని వాటితో చెప్పుదొరు వాడు ప్రవచనము పలుకగా వాణిని కన్న తల్లిదండ్రులే వాణ్ణి పొడిచెదరు సరే తల్లిదండ్రులు పిల్లలను అప్పగించడం ఇవన్నీ మనం చూసినాము వీటికి సంబంధించిన వాక్యాలు ప్రవక్తల్లాగా ఎవడు అబద్ధ ప్రవచన ప్రవచిస్తుంటారో వారి సొంత వాళ్లే మరణానికి అప్పగిస్తారు అన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనము బట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపరచకూడదని మోసపుచ్చకు మోసపుచ్చకూడదని కొంగలి ధరించట మానివేతురు మాని వేసేదరు అంతేనా మానివేదురు గొంగలి వేసుకున్న మానివేదురు ఇవన్నీ గొంగలి అంటే సరే ఆ రోజుల్లో ప్రవక్తలు గొంగలి వేసుకుంటే ఐడెంటిటీ అన్నట్టు ఇప్పుడు ఈ రోజుల్లో సూట్ వేసుకుంటే ఎట్లా కొందరికి నిలువు ఐడెంటిటీ ప్రజలకి మాకు తేడా ఏంది ప్రజలు సామాన్యంగా డ్రెస్ వేసుకుని కూర్చుంటే మేము స్పెషల్ గా డ్రెస్ వేసుకుని కూర్చుంటాం అది ఐడెంటిటీ అన్నట్టు బలహీనత ఏంటంటే కలిస జీవితంలో నాకు ఒక ఐడెంటిటీ కావాలా పాస్తర్ అనేవాడు సూట్ వేసుకుంటేనే వాడు పాస్తారు వాళ్ళు సామాన్యంగా బట్టలేసుకుంటే వాడు పాస్తారు కదా కాబట్టి ప్రకృతి సహజంగా మనుషులు అట్ట తెరైపోతారు వాళ్ళు గొంగలి వేసుకుంటారు అంటే ఆ రోజుల్లో గొంగలు వేసుకుని అంటే గొంగలి ఎవరు బయట తిరిగేటాడు మంచికి తడుస్తూ తిరిగెట్టాడు గొంగలు వేసుకుంటాడు అన్నట్టు అట్లా నేను అంత తృనీకరించుకొని జీవించిన వాడనని చూపించుకునే వాళ్ళు వీళ్ళు అంటే వేషధారైన జీవితం వాళ్ళు వేసుకుంది గొంగలి ఇంకేందో అదేంది తోడేలు చర్మమా తెలియదు కానీ వాళ్ళు ఆ రీతి ఉంటుంది విషయాన్ని వాక్యం హెచ్చరిస్తుంది తోడేళ్ళ చర్మం ధరించుకొని ఉన్న గొర్రెలాగా ఉంటారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు లేక గొర్రె చర్మం ధరించుకుని తోడేళ్ల లాగా ఉంటారు అన్న విషయాన్ని ప్రభు మనం అబద్ధ ప్రవక్తలు వీళ్ళందరూ గుర్తించబడతారు ఎందుకంటే ప్రతి చెట్టు దాన్ని ఫలముల చేత గుర్తించబడని ప్రభు హెచ్చరించి కాబట్టి చివరికి వీళ్ళందరూ మోసపుచ్చువారు అన్నది వాక్యం కాబట్టి వారి ప్రవచనాలన్నీ మోసానికి మార్గం దారితీస్తాయి అన్న విషయాన్ని అవి తెలుసుకునేటప్పటికి చాలా ఆలస్యం అయిపోద్ది అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపం వాడు నేను ప్రవక్తను కాను ఎందుకు సంపనికి వచ్చినప్పుడు నట్టేనట్టాడు బాల్యమని నన్ను కనిన నన్ను కొనిన ఒకని యొద్ సేద్యపు పని చేయబడన ఉన్నానూ కాబట్టి అబద్ధ బోధకులు ఏ రీతిగా ఉంటారన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తుంది వారి జీవితం చివరికి ఎట్టుంటది ఇప్పుడు నువ్వు అబద్ధాన్ని ప్రవచిస్తావని బాహటంగా మనుషులు గుర్తిస్తున్నప్పుడు వాడి పరిస్థితి ఎటుంటది వాణి వాడిని సమర్థించుకోవాలి కదా ఇది అన్నట్టు సమర్థించుకోవడం ఈ సమర్థింపులో వాడు మోసం చేస్తున్నాడు తర్వాత అబద్ధాలు చెప్తున్నాడు ఆరో వర్షంలో నీ చేతులకు గాయం లేవని వారు అడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించు వాని ఇంట నేనుండగా నాకు కలిగిన గాయం లని కాబట్టి ఇది మతపరమైన సేవ జీవితంలో చాలా మంది ఇది మన ప్రభుకు సంబంధించిన వాక్యం అని చెప్తారు ఎక్టి పర్సన్ అది కానే కాదు మన ప్రభు ఎక్కడ మోసం చేసిడా ఇది మోసగాడులకు సంబంధించింది కానీ చాలా మంది చెప్తుంటే విన్నా మన ప్రభు చేతికి గాయం లైన అట్ల అట్లున్నందుకు ఇది మన ప్రభు సంబంధించిన ప్రవేశం అంటారు కానీ అది అబద్దం వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా అది అబద్ధం ఇది మన ప్రభు సంబంధించింది గానే కాదు అబద్ధ బోధకులకి యుగ సమాప్తి లు అంటే సర్పంలకు తేలిక సాదృశ్యంగా సంబంధించిన విషయాలు అన్న దాన్ని తర్వాత సరే వాళ్ళని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు అనే విషయం అర్థం చేసుకోవాలా వాళ్ళని ఒక పని కొరకు ఏర్పరచుకున్నాడు ఎందుకంటే గొప్ప బుద్ధి చెప్పడం కొరకు వాళ్ళని ఏర్పరచుకున్నాడు ఆయన విధానం ఎప్పుడైనా కానీ పాత నిబంధన కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఒకటే ఏంటంటే తన బిడలు పాపం చేసినప్పుడు శత్రువులు లేవని తిండు శత్రువులేమని వాడు గొప్పవాడు వాడు ఏమైనా పరిశుతంగా జీవించినట్టే కాదు తన బిడలకి బుద్ధి చెప్పాలి కాబట్టి శత్రువులు లేపిండు దాని ఆ శత్రు మీదకి లేపిండు ప్రపంచం అంతటా అదే జరిగింది పాత నిబంధన కాలంలో అంతా జరిగింది అదే ఐగుప్తు మీద రాజుని లేపిండు ఐగుప్తు రాజుని ఇంకొకరి మీదకి లేపిండు బబుల మీదకి ఐగుప్తులు లేపుతాడు అశ్వరి మీద అశ్వరులను బబులని మీదకి లేపుతాడు ఇవన్నీ చూస్తాం మనం బెల్సాచర్ మరణించే టైంకి బబులను కాలం ముగిస్తుంది కాబట్టి ఆయన విధానం ఒక దేశాన్ని ఇంకో దేశం మీదకి లేపుతాడు దాని తర్వాత ఆ దేశానికి బుద్ధి చెప్తాడు దాని తర్వాత ఇంకొక దేశంతో బుద్ధి చెప్పిస్తాడు చెప్పించినాక చివరికి ఈ రాజ్యాలన్నీ ముగించినాక ఆయననే ఈ లోకానికి తీర్పు దిస్తాడు అన్న విషయము మనం ఎన్ని రోజుల నుంచి అక్కడ నేర్చుకుంటున్నాం ఇక్కడ కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి వీళ్ళంతా అబద్ధ ప్రవక్తలు అనేది మన ప్రభు మత వార్త ఎన్నో అర్థమే చెప్పాడు చూడండి ఒకసారి రెండు గుంపులు మత్యసువార్త ఎన్నో వద్ద సార్ మనం అట్లా తీసి పెట్టుకుందాం ఎందుకంటే అందులో చాలా వాక్యాలు మనం చూడబోతున్నాం కాబట్టి ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై అది కాదు సార్ ఇది గో ఇరవై కాదు ఆ కాలం ఎవడైనా ఇరవై దాని తర్వాత చూడండి సార్ అది ఇరవై తర్వాత ఆ అక్క అబద్ధ క్రీస్తులను రెండు గుంపులు అవి అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు అది మన ప్రభు ప్రవచించింది అబద్ధ క్రీస్తులు అబద్ధ ప్రవక్తలు రెండు గుంపులు కదా కాబట్టి సర్పంలకి తేళ్లకి అవి అన్నట్టు అందరూ దేవుని సేవకులు ఎందుకంటే క్రీస్తు అంటే అభిషేకం పొందిన వాళ్ళు కాబట్టి అబద్ధ క్రీస్తులంటే మన ప్రభు అభిషేకం పొందుకున్న వాళ్ళ బయటికి అభిషేకం పొందుకున్న వాళ్ళగా అనిపిస్తారు కానీ అది అబద్ధమైన అభిషేకం అంటే దుష్టుంది కాబట్టి అబద్ధ ప్రవక్తలు అంటే దుష్టుని అనుచరులు మోసపుచ్చు వాక్యాలు చెప్పేవాళ్ళు వాళ్ళ గురించి ఇక్కడ చెప్పండి పదమూడవ అధ్యాయంలో కాబట్టి వీళ్ళందరూ ఏం జరుగుతుంది వీళ్ళకి వీళ్ళు దేవుని సేవకులాగానే కనిపిస్తుంటారు గానీ ఏం జరుగుతుంది అన్న విషయము చూడండి ఇక్కడ ఎక్కడ క్రిందం పదమూడవ అధ్యాయము ఏడవ వర్షంలో ఇది కడ్గమా నా గొర్రెల కాపర్ల మీద నా సహకారుల మీదను పడుము బాగా అర్థం చేసుకోండి కాపర్లు సహకారులు సహకారులు అంటే సపోర్ట్ అర్థమవుతుందా అసిస్టెంట్స్ అంటారు ఇంగ్లీష్ అసిస్టెంట్స్ అంటారు అంటే నాకు ఇంత పని చేసాడు అన్నట్టు సహకారే అంటే లేక నాకు సపోర్ట్ చేసేవాడు అన్నట్టం కాబట్టి కాపరులు సహకారులు ఇవి రెండు గుంపులు కాబట్టి దేవుడేమంటున్నాడు ఖడ్గమా ఖడ్గానికి హెచ్చరిస్తున్నాడు ఖడ్గానికి ఆజ్ఞాపిస్తున్నాడు అది మనం చూసినాం కూడా ఎక్కడ చూసినాం హెచ్చరిక చూసినామా ఖడ్గం వెంట ఒక మొదట ఖడ్గము చూడండి ఒకసారి హైదరాబాద్ కదా పట్టణము ఐదవ అధ్యాయము రెండవ విషయం పట్టణం ముట్టడి వేయబడిన దినములు సంపూర్ణమైనప్పుడు అంటే అంటే ఒక టైం ముట్టడి వేయబడడం అంటే బంధింపబడడం కంప్లీట్ గా సీల్ చేయబడడం అది టైమ్ సంపూర్ణం అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక రోజు నుంచి ఇంకో రోజు వర్క్ అనేది సంపూర్ణం చివరికి వచ్చినప్పటికీ సంపూర్ణం అవుతుంది ఆ విషయాన్ని హెచ్చరిస్తుంది నీవు వాటి మూడవ భాగం కాల్చి రెండవ భాగం తీసి చూడండి రెండవ భాగంను తీసి ఖడ్గం చేత హతముచ్చే రీతిగా దానిని చుట్టూ విసిరికొట్టి మిగిలే భాగంను గాలికే గిరిపోనేము రెండు రెండు సంపూర్ణమయ్యే టైంకి రెండు విషయాలు జ్ఞాపకం చేస్తుండ్రు ఒకటేమో అగ్నిలో వేయబడుతుంది రెండవ భాగము ఖడ్గం చేత మూడవ భాగంను విసిరి కొట్టినాక మిగిలిన భాగంను గాలికి ఎగరగొట్టము తర్వాత ఉంది అక్కడ దాని వెంబడి బొమ్మును వాటిని తరుమును ఒక భాగం నిన్న ఖడ్గంతో సంహరిస్తున్నాడు మిగిలిన వాటిని గాలికి ఎగరగొట్టి వాటి వెనకాల కడ్గాని పంపిస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఒకటేమో అగ్నిచేత కాల్చబడుతుంది కదా కాబట్టి ఖడ్గము రెండు సార్లు జ్ఞాపకం చేయబడుతుంది ఖడ్గము రెండు సార్లు అక్కడ కనిపిస్తుంది మనకి ఒకసారేమో రెండో గుంపుని హతం చేస్తుంది దాని తర్వాత చివరిగా వెంట కాబట్టి సర్పములు తెల్లి రెండు గుంపులు అక్కడ వాటి వెంట కడ్గం పోతుంది విషయం గొప్ప జనం ఎప్పుడు అగ్ని అది విధానం అది ఎందుకంటే అగ్ని అంటే సాదృశ్యం వాళ్ళందరూ శ్రమల గుండ పోయి అగ్ని కాల్చేస్తుంది కాబట్టి మరణించగా తప్పదు అన్న హెచ్చరిస్తుంది బలిపీఠము మీద ఉన్న బలి పశువు సంబంధించిన బోధ అదే బలి బలిపీఠము బోధ దానికి సంబంధించిదే బలి మీద బలి పశువు సమర్పించబడలా అది సంపూర్ణంగా కాల్చి వేయబడాల వాసనలాగా దేవుడి సన్నిధికి చేరాలా దేవునికి అది ఇష్టమైన బలి కాబట్టి గొప్ప జనం అందరూ భయంకరంగా బలిపీఠ బలి వాళ్ళ జీవితాలు సమర్పించబడతాయి అప్పుడు వాళ్ళు ఇంపైన వాసనలాగా దేవుడికి స్వీకరించబడతారు అంతవరకు శరీరంగానే పచ్చి మాంసము వాసన వాళ్ళలో కాబట్టి రెండు గుంపులు వెనకల ఒక గుంపుని కడ్గం చేత హతం చేసినాక మూడో గుంపు వెంట ఖడ్గం బయలుదేరుతుంది అన్న విషయాన్ని హెచ్చరించండి కాబట్టి ఇక్కడ చూడండి అది ఒకటే ఖడ్గము ఖడ్గమ నా గొర్రెల కా కాపరి మీదను నా సహకారి మీదను పడుము కాబట్టి దీన్ని ఏమంటారంటే ఇది మన ప్రభువు సంబంధించింది కదా అని చెప్తారు వాక్యం నా కాపరి అన్నాడు నా సహకారి అన్నాడు కాబట్టి మన ప్రభుకు సంబంధించి మతంలో బోధం ఉంది మత మతకరమైన బోధాలు ఇదే విషయం చెప్తారు కాబట్టి మన ప్రభు సంహరించబడ్డప్పుడు అసలు ఆయన కడ్గం శితం సంహరించబడిట ఆయన సిలలు కొట్టబడి చంపేయండి కదా మన కడ్గం ఎక్కడ ఉన్నాడా అది తప్పనట్టు కాబట్టి ఇదే యహో సైన్యంలోకి అధిపతి యహో గొర్రెలు చెదిరిపోనట్లు కాపరిని హతము చేయము దాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మన ప్రభు చనిపోయినప్పుడు తన శిష్యులందరూ చెదిరిపోయారు కదా కాబట్టి ఇది మన ప్రభు సంబంధించింది అనే విషయాన్ని వాళ్ళు చెప్పి వాల అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతా ఉంటారు మనం కూడా ఆ రావును కదా అనేసి వెళ్ళిపోతాం కానీ అది మన ప్రభుకు సంబంధించింది కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం గొర్రెలని చెదిరిపోదిరిపోలేదు ఆ రీతికి చెప్పాలంటే కదా వాళ్ళందరూ అక్కడక్కడే ఉన్నారు వాళ్ళందరూ అక్కడక్కడే ఉన్నారు ఎక్కడ చెదిరిపోలేదు వాళ్ళు తర్వాత గోరెలు గొప్ప జన సదృశ్యం అవన్నీ చెదిరిపోతాయి అన్న విషయాన్ని హెచ్చరిస్తాడు చిన్నవారి మీద నేను హస్తము ఉంచదును ఇదే యహో కాబట్టి ఖచ్చితంగా నాలుగు గుంపులు అలా చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి మొదటిది గొర్రెల కాపరి రెండవది సహకారి మూడవది గొర్రెలు నాలుగవది చిన్నవారు కాబట్టి ఇది ఆ దినమున అన్నప్పుడు యుగ సమాప్తికి సంబంధించింది కాబట్టి నాలుగు గుంపులు చాలా క్లియర్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చిన్నవారు చిన్న గుంపు అని అర్థం చిన్నవారు అంటే చిన్న గుంపు అని అర్థం కాబట్టి పెదవారం లేదు అక్కడ ఎక్కడ కూడా అట్లా కాబట్టి చిన్నవారు చిన్న గుంపు అని మనం అట్లా అర్థం చేసుకోవాలా ఇంగ్లీష్ మీ లనే ఉంది చిన్న గుంపును నేను నా హస్తం పెడతా వాళ్ళ మీద అంటే వాళ్ళని కాపాడతా ఆయన హస్తము కాపుదలకి సాదృశ్యం ఆయన కాపాడేవాడు కాబట్టి ఆయన హస్తంలో మనం ఉంటే కాపాడబడతాం ఆయన చెంగున ముడివే మనం కాపాడబడతాం దానికి సంబంధించిన విషయం అది కాబట్టి చిన్నవారి మీద నా చేయి ఉంచుతా అంటే లక్షణాలు బద్దాల కాపాడతాడు ఆ దినమున అన్న విషయాన్ని ప్రభు మనని హెచ్చరిస్తున్నాడు మన మీదికి ఎటువంటి ఉపద్రవం రానియాడు మన మీద ఎటువంటి ఆపద రాదు ఎందుకంటే ప్రభు కొన్ని వారాల నుంచి నాకు ఈ విషయం జ్ఞాపం చేస్తుండ్రు చాలా భయంకరమైన రోగాలు రాబోతున్నాయి దానికి నేను ఈరోజు చూస్తే ఇక్కడ వాక్యం కూడా సపోర్ట్ చేస్తుంది ఆయన స్వరము ఆయన ఆయన ప్రేరేపణ ఆయన వాక్యం అన్ని సమంగా కలిసి ఉంటాయి ఇక్కడ ఉంది భయంకరమైన రోగాలు నాకు ఆ రోగాల గురించి ఆల్రెడీ నాకు తెలుసు అవుతున్నాయి ప్రపంచంలో కానీ వాటిని బాహాటంగా తీసుకొస్తారు ఎందుకంటే ఈ అధ్యాయం ముగించే టైంకి అట్లానే ఉంటుంది వ్యవస్థ కాబట్టి చూడండి త్వరగా మనం ముందుకు వెళ్తాం తర్వాత ఆరో వచనంలో దేశమంతట జిల్లలో రెండు భాగంలో వారిని వారు తెగవేయబడి చత్తురు కత్తి తెగవేస్తారు కదా కాబట్టి రెండు భాగంలో తెగవేస్తాడు అన్న విషయానికి ఎక్కడ పోయింది కడ్గము కాపరి సహకారం మీద కాబట్టి వాళ్ళు తెగవేయబడి సస్తారు అని చెప్తుంది ఆ వాక్యం కాబట్టి సర్పంలి తేళ్లు ఖచ్చితంగా తెగవేయబడి చస్తారు ఎందుకంటే వాళ్ళు పోరు పోయేవాడిని పోనీయకుండా అడగించారు కాబట్టి కాబట్టి మీరు ఎట్లా పోరు పోయేవాన్ని ఎందుకు అడ్డగిస్తారు అనేసి వాళ్ళని శిక్షిస్తున్నారు దేవుడు కానీ ఎందుకు గొప్ప జనం గొప్ప జనం వాళ్ళని అంటుకొనున్నారు కాబట్టి వాళ్ళని వేరుపరచడమే ఆయన విధానం ఆది కాండం మొదలుకొని ఈ రోజు వరకు కూడా యుగ సమాప్తికి వచ్చే వరకు కూడా వేరుపరచడం అనేది ఆయన విధానం అందుకే రక్షణ అనుభవం వాళ్ళు పొందిన వాళ్ళంతా ఈ లోకం నుంచి వేరపడ్డవారు యాక్చువల్ గా బైబుల్లో ఎక్కడ కూడా అనే పదం లేదు ఇంగ్లీష్ బైబుల్లో కూడా లేదు చర్చ అనే పదం తెలుగు బైబుల్ కూడా చర్చ అనే పదం లేదు ఈ కృత గ్రీస్ భాష నుంచి తర్జుమా చేయబడింది పాత నిబంధన హెబ్రి భాష నుంచి తర్జుమా చేయబడింది కాబట్టి గ్రీసు భాషలకి వెళ్ళి తరిమ చేసేటప్పుడు కూడా అక్కడ కూడా చర్చ్ అనే పదం లేదు గ్రీస్ భాషలో దేవుని బిడ్డలని ఎక్లీసియా అంటారు ఆ గ్రీస్ పదం అది గ్రీస్ భాష పదంలో ఎక్లీసియా అంటే బయటకు పిలువబడ్డవారు అని అర్థం అంటే చర్చ్ అంటే బయటకు పిలువబడ్డవారు అని అర్థం కానీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారంగా చర్చ్ అంటే అందరూ ఒక స్థలంలో సమకూ కూడుకొని ఉండడం అర్థం ఎంత తేడా దానికి ఎక్లీసియా అంటే బయటకు పిలవడవారు చర్చ్ అంటేనేమో ఒక స్థలంలో కూడి కూడిక అయి ఉండేవారు అని అర్థం అసలు తేడా ఉంది రెండిటికి ఇంగ్లీష్ లో ఎక్కడ లేదు బయటకు పిలవబడవడం నువ్వు ఒక జగల జమ అర్థం కానీ నువ్వు జగల జమ అయిపోతే మళ్ళీ నుంచి బయటకు వెళ్ళిపోవాలా నీ విధనం అది నువ్వు అనేక ప్రాంతాలకి వెళ్ళిపోతేనే గానీ సువార్త ప్రకటించబడదు నువ్వు ఒకటే జగ జమ కాదు అది విధానం అది పాత నిబంధన కాలంలో ఉండే ఒక స్థలంకి వచ్చి జమ కావాలా ప్రపంచమంతటా ఎక్కడి నుంచి వచ్చినా గానీ ఎన్శలెంకి పోయి ఆ రోజు పర్ణశాలల పండగ చేయాలా లేకుంటే పులిన రోటల పండగ పెద్ద పండగ దానికి ముందు పసక పండగ కదా పసక పండగ తర్వాత ఇవన్నీ చేస్తాడు చేసినాక చివరికి పర్ణశాల పండగ ఖచ్చితంగా ప్రపంచమంతటా ఎక్కడున్న యూధుడు వాడు ఆ రోజు ఆ పండగ రోజు అక్కడ పోయి ఆ పండగ చేసుకొని పోవాలా అది ఆచారం ఆ రోజులలో మనం అంత డీటెయిల్ గా వాటిలో పోతలేం గానీ ఈ మూడవ భాగం గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం రెండు గుంపుల వారు తెగవేయబడి చెత్తరు మూడవ భాగమును నేను వారు మూడవ భాగము వారు శేషింతురు అంటే మిగులుతారు శేషం అంటే మిగలడం అని అర్థం మొదటి రెండు గుంపులు తెగవేయబడ్డాక అంటే దేని తెగవేయబడుతున్నారు ప్రభు నుంచి తెగవేయబడ్డ వాళ్ళు వాళ్ళలో అక్కడ కట్ తెగవేయబడుతున్నారు తెగవేయబడ్డాక మూడవ భాగం వారు శేషింతురు ఏం జరుగుతుంది వాళ్ళకి ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధి శుద్ధిపరతును కాబట్టి ఆ మూడవ భాగమును అగ్నిలో నుండి వెండిని తీసినట్లు శుద్ధిపరచున్నట్ అంటే మీరే చెప్పాలా వెండిని కరగదీయడానికి ఎంత కావాల శక్తి వెండి త్వరగారుగుతుందా బంగారం బంగారం ఏది ఎక్కువగా త్వరగలుగుతుంది నాకు తెలియదు నిజంగా బంగారం త్వరగలుగుతుందా వెండి త్వరగరగదా కరెక్టా గోల్డ్ త్వరగారుగుతుందా అంతేనా నిం అనుమానమా నా ఇది తెలియదు అందుకని అడుగుతుందా గోల్డే త్వరగారుగుతుందా అంటే వెండి గట్టిగా ఎక్కువ టైం పడుతుందా వెండి గట్టిగా ఉంటుంది టెంపర్ ఉంటుందట బంగారం ఇట్లా ఉంటే ముక్కలు అందుకే అలా రాగి కలుపుతారు గట్టిగా ఉండడానికి బంగారా రాగి కలుపుతారు సరే ఇక్కడ ఎందుకు సూచిస్తుందంటే రెండు కదా వెండి అంటాడు బంగారం అంటాడు ఇప్పుడు మనం సాధారణంగా ధ్యాన ఇస్తున్నప్పుడు ఏమనుకుంటాం అంటే గొప్ప జనం పోతారు దాని తర్వాత బయటకు వచ్చి మెరుస్తారు అంటున్నాడు కానీ వెండి బంగారం దేనికి సాదృశ్యం అని మనం అర్థం చేసుకోవాలా వెండి తెల్లగుంటుంది బంగారము పచ్చగుంటది అంతే కదా పసు పచ్చగుంటుంది అవి జ్ఞాపకం చేసుకోవాలా వెండి తెల్లగుంటుంది దాని మీద మష్టపడితే నల్లగైతుంది తెలుపు నల్లగైతుంది కాబట్టి బాగా కాల్చాల్సి వస్తుంది కాబట్టి ఫస్ట్ వెండి కాల్చబడాల వెండి లాగా కాలుస్తాడు అంటే నీ మస్ట్ అంతా తీస్తాడు అన్నాడు నువ్వు ఒకప్పుడు తెలగున్నావు ఇప్పుడు నీ మీద అంతా నలుపు వచ్చేసింది కాబట్టి నలుపుని విడదీయడం కొరకు నిన్ను అగ్నిగుండ పొనిస్తాడు గొప్ప జనం ఒక దిక్కు ఇంకో దిక్కు వాళ్ళ మీద నలుపుంది అంటే వాళ్ళ మీద నేరం నింద ఉంది లోపల తెలుపు పైన నలుపు అంటే కొంత వెలుగుంది కొంత చీకటి ఉంది అని అర్థం కాబట్టి వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అగ్నిగుండా పోక తప్పదు మూడో గుంపు కాబట్టి వాళ్ళు అగ్నిగుండ పోయినప్పుడు ఆ మస్ట్ బయటికి పోతుంది ఆ మురికి కాల్ మురికి అంతా విడిపోయినాక వాళ్ళు మళ్ళా అగ్నిగుండా పోవాల్సి వస్తుంది రెండవసారి అది సంపూర్తి ఇంకా వాళ్ళు అగ్నిగుండ పోయినాక ఏమవుతుంది తెలుపు నుంచి మెరుపుకి వస్తారంటే ఆ బంగారు ఎట్లా దగ్గ అటువంటి మెరుపుకి అంటే వాళ్ళు శుద్ధపరచబడతారు సంపూర్ణంగా తయారవుతారు అన్నట్టు మస్ట్ పోయినాక సంపూర్ణంగా తయారైనప్పుడు అప్పుడు ఆయనకి సమర్పించబడతారు కాబట్టి అది విధానం మనం కూడా అట్లా తయారు కావాలి మనలో మస్ట్ లేకుండా మనలో అపవిత్ర లేకుండా మనలో ఎటువంటి చెడుతనము దుష్టత్వము స్వార్థము ఇటువంటి లేకుండా ఆ శరీర కార్యములు స్పష్టములైన గళితుల రాష్ట్ర ఆ శరీర కార్యములలో ఒకటి కూడా మనలో ఉండద్దు లెక్క కట్టుకోవాలి మీరు అటువంటి గుణగణాలు ఏమి కూడా మనలో ఉండద్దు మనం పరిశుద్ధంగా తయారు కావాలా ఆ మంది అంటే ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు కదా నిత్యము శీను పర్వతం మీద ఎంత పట్టు ఉండేవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలా ఈ లోకంతో ఎక్కడా అటాచ్మెంట్స్ పెట్టుకోదు నీకు బాధ్యత ఉంది కుటుంబం పట్ల బాధ్యత ఉంది సహోదరుల పట్ల బాధ్యత ఉంది తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంది అవన్నీ నిర్వర్తించుకోవాలా కానీ లోకంతో నేను అటాచ్మెంట్స్ పెట్టుకుంటే మటుకో దాని నుంచి నేను విడదీస్తాను అయినా విడదీయడం చాలా కష్టం ఇంకటి పోతే నీకు కండ్ల ముందు మాయమైపోతుంటే నువ్వు భరించలేవు బాధ కాబట్టి ఆయన వెండిని తీసి శుద్ధిపరచినట్లు శుద్ధిపరుతూను బంగారం ను శోధించినట్లు కాబట్టి భయంకరంగా ఉంటాయనట్టు ఆ శోధలు బంగారం శోధించినట్లు వారిని శోధింతును కాబట్టి శోధించే దేవుడా శోధకు అప్పగిస్తాడు శోధకుడు వాడే కదా దుష్టుడు కాబట్టి దుష్టునికి అప్పగిస్తాడు వారు నా నామంను బట్టి మొరపెట్టగా ఎప్పుడు మొరపెడతారు కాల్తుంటే మొర పెడతారు కాల్తా ఉంటే అప్పుడు నీకు బాధ ఉంటుంది ఓ ప్రభుత్వం రక్షించే ప్రభువాన్ అప్పుడు షురు చేస్తారు అది వాళ్ళు మొరపెట్టడం పెద్ద కేక నీ దగ్గర చూసిన మంగళరాచం ప్రలాపం అక్కడ చూపిస్తుండే దేవుడు మనకి ఆ దావిదు కుటుంబికులు వారి భార్యలు అందరూ ఏకగ్రీవంగా ప్రలాపిస్తారు వాళ్ళు మొర పెడతారు అప్పుడు ఏడుస్తూ బాధతో నేను వారి ఒరను మరణు ఆలకింతును ఎప్పుడు శ్రమల గుండా పోయినాక అప్పుడు యథార్థత అప్పుడు పశ్చాత్తాపం అప్పుడు ఉంటాయి అప్పుడు అంతా లేకపోతే ఆడంబరమైన జీవితం ఏం కాదులే దేవుడిని రక్షిస్తానే నేను అమాంతంగా ఎత్తబడతానులే ఈ లోకంలో ఎటువంటి శ్రమ అనుభవించాను మన ప్రమేమో శ్రమను అనుభవించి నీ కొరకు ఆయన మనం పోయి సమాధి చేయబడి తిరిగి లేచి సన్నిధి ఆయన ప్రభుత్వ సన్నిధి పరిలోకానికి పోతే నువ్వు అవన్నీ రుచి చూడకుండా అమాంతంగా పోాలనుకుంటున్నావు అది అబద్ద బోధ సంఘము ఎత్తబడేది ప్రవక్తలు ఎప్పుడో ప్రవచించేవాళ్ళు ఒక్క ప్రవచనం కూడా లేదు దానికి సంబంధించి కాబట్టి అటువంటి అబద్ధ బోధని ప్రబోధించడం వల్లేకల్ట్ బోధపరు కదా ప్రపంచం కాబట్టి వాళ్ళందరూ తెగవేయబడి చేస్తారు ఎందుకంటే వాళ్ళు అబద్ధాన్ని ప్రకటిస్తున్నారు నేను ఛాన్సల్ గమనించిన గొప్ప గొప్ప పాస్టర్స్ చెప్తుంటే ఎత్తబడే సంగతి గురించి ఆరంభించినప్పుడు ఏం చేస్తారంటే ఒకటి చెప్తారు వినడానికి బాగుంటుంది ప్రపంచంలో మూడు రకాల సేవకులుంటారు లేక భక్తులుంటారు మొదటి గుంపు ఏంటంటే శ్రమలకు ముందు ప్రభు వస్తాడు అనేది గుంపు రెండవ గుంపు శ్రమల టైంలో ప్రభు వస్తాడు అంటే మధ్యలో శ్రమల మధ్యల కాలంలో ఆయన వస్తాడు అనేది గుంపు శ్రమల తర్వాత వస్తాడు ఈ మూడే క్రైస్తవ గుంపులు ప్రపంచంలో అయితే ఏది కరెక్టు తొంభై శాతము ఫస్ట్ దానికి ప్రాధాన్యత ఇస్తాడు ఏందది శ్రమలకు ముందే ఆయన వస్తాడంటే శ్రమలకు ముందే ఆయన మన అంద తీసుకోపోతాడు మధ్యాకాశానికి అని చెప్తాడు విడబడ్డవాడికి చాలా కష్టంగా ఉంటుంది అసలు విడబడ్డది అన్న పదమే లేదు అక్కడ విడబడ్డవాడికి శ్రమ కష్టమని ఉంది కానీ మన ప్రభు చెప్పిండు విడవబడ్డవాడు ఆయన కనికరం పొందినవాడనుంది మత్త నౌల్యంలో కొనిపోబడ్డవాడే నిత్య నరకానికి కొనిపోబడ్డవాడు అని మన ప్రభు హెచ్చరిస్తే వాడు దాన్ని ఉల్టా చేసుకుంటాడు వాక్యం ఎందుకంటే వాని వాని గుణగణమే ఉల్టా చేయడం ఇది నిజమా మీరు ఇది తినొద్దని చెప్పిండా మీరు చావనే చావరు మన ప్రభు ఇది నిజము ఇది తినొద్దు ఇది తిన్ననాడు మీరు చచ్చదరు అది ఫస్ట్ టైం వచ్చిన వాక్యం ఇది నిజమా అంటే ట్విస్ట్ చేయడం తినొద్దని చెప్పిండా మీరు చావనే చావరు ఉల్టా హవ్వేమనుకోలే నేను తిన్నను నేను చావలేదే అనుకోలే అంటే ఆ దేవుడు అబద్ధి కూడా కాబట్టి ఎప్పుడైతే అది తిన్నదో తన ఆత్మీయ నేత్రంలో క్లోజ్ అయిపోయిన ఆదామికి కూడా అంతవరకు ప్రభుని చూసేవాడు ఎంతోగా పసిపిల్లవాడు తండ్రి దగ్గర ఎంత ఆనందంతో ఉండేవాడు భయపడడం ఆరంభించాడు మేం దిగంబరులుగా ఉన్నాము అని గ్రహించగలుగుతున్నారు అంటే వాడు ఎంతగా బోసాగిస్తాడంటే మొత్తం వాక్యాన్ని తారుమారు చేసి పడేస్తాడు యుగ కూడా అంతే దేవుడు ఎందుకు వాడిని పర్మిట్ చేసి ఆదామ వాళ్ళ కాలంలో ఎందుకు పర్మిట్ చేసిండు చాలా మంది నాకు ఏదే ప్రశ్నిస్తారు దేవుడు అంత జాలి గలవాడు అంత దయగలవాడు అంత ప్రవాద ప్రేమ గలవాడైతే ఆదమ్మ వాళ్ళని ఎందుకు పర్మిట్ చేసిండు మోసపుచ్చుటక్ మోసపోవుటక్ ఆశ్చర్యం ఏంటంటే దేవుడు మన ప్రభు జబర్దస్తి చేసేవాడు కాదు ఇల్లకప్పు దేవతలంతా మనుషుల కల్పితాల దేవతలంతా జబర్దస్తి చేసేవాళ్ళు అంతే మన ప్రభు మనకి స్వేచ్ఛనిచ్చిండు స్వాతంత్రం ఇచ్చిండు నువ్వు తీర్మానించుకోవడం కొరకు నీకు ఆ ఆశ అదే స్వాతంత్రం అంటాం నువ్వు తీర్మానించుకోవాలా ఏది మంచిది ఏది చెడు ను నువ్వు తీర్మానించుకొని రుచిచుచి తెలుసుకోవడం అంటే అదార్థం కదా ను తీర్మానించుకొని నువ్వు అటు పోతావా ఇటుంటవా అని నువ్వు తీర్మానించుకోవాలా నీకు ఆ ఫ్రీడమ్ ఇచ్చిండు జబర్దస్తిగా నిన్ను ఆకరించుకోడు ఆదామ కూడా ఫ్రీడమ్ ఇచ్చిండు మంచి చెడు అని తెలివిని చెట్టు తెలివి తెలివినిచ్చే చెట్టు ఒకటి ఉంది జీవ జీవాన్ని చెట్టు జీవవృక్షం ఒకటి ఉంది రెండింటి మధ్యలో పెట్టిండు నువ్వు తీర్మానించుకోవాలా ఇటు పోతావా అటు పోతావా వాళ్ళు దురదృష్టం వాళ్ళు చేసిన పని అది అది ప్రపంచమంత పుట్టబోళ్లకు కూడా సంక్రమిస్తా పాపం కానీ నేనేం పాపం నేను నేను చేయని పాపం కొరకు నాకు ఎందుకు శిక్ష ప్రభావని చూడని అడగచ్చు కదా చేస్తే నేను చేయలేదు కదా మళ్ళీ నాకు ఎందుకు పాపం సంక్రమించింది నన్ను ఎందుకు నువ్వు శిక్షిస్తావు అని అడగచ్చు చూడన్నా నీతిగల న్యాయం మనము కీర్తన గ్రంథాలను చూస్తాం ఆయన ఆయన న్యాయంలో నీతి ఉంటుంది కాబట్టి నువ్వు తెలియకుండా పాపంలో పుట్టినావు ఆ పాపలను చనిపోబోతున్నావు కాబట్టి నువ్వు తెలియని పాపము వలన మరణించద్దు అందుకని నేను నీకు ఫ్రీగా ఆ అవకాశం ఇస్తున్నా పాపం నుంచి విడుదల అవకాశం మీ పూర్వీకులు మీ పితరులు అట్లా పాపం చేస్తే నీకు సంక్రమించింది పాపం పాపం నుంచి నీకు విడుదల కల్పించడం నేను ఫ్రీగా ఇస్తున్నాను ప్రాణాన్ని అది స్వేచ్ఛ అది కూడా నువ్వు తీర్మానించుకోవాలి నీకు ఇష్టముంటేనే నీకు ఇష్టముంటే స్వీకరించుకో విడుదల అక్కడ కూడా జబర్దస్తి లేదు పైగా ఎవడు కూడా జబర్దస్తితో పలువ రాజాల్లో ప్రవేశించిన అడుగుంది ఆయన కోరియాడు లోపలిగా ఎట్లొచ్చినవి ఇక్కడికి బట్టలు లేకుండా పెళ్లి వస్తాం లేకుండా జబర్దస్తిగా పోతున్నాడు వాడు పోనీయాడు బయటికి పంపియాల్సిందే కాబట్టి వారు నా బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును వీరు జనలని నేను చెప్పుదును యోహో మా దేవుడని వారు చెప్పురు చివరిగా అగ్ని గుండా పోయినాక శోధింపబడినాక తీయబడినాక వాళ్ళు అప్పుడు ప్రభుని స్వీకరిస్తున్నారు మొర పెడుతున్నారు ముర పెట్టినాక దేవుడు మొర వింటాడు అంతవరకు వినడు ఈ రోజు వినడు వాళ్ళ వాళ్ళ ముర వినడు దేవుడు వాళ్ళంతా కష్టాల పాలై రోగాల పాలై బాధలు అనుభవిస్తూ వాళ్ళ ముర ఎట్టిపోస్తే విన్నాడు ఎందుకంటే వాళ్ళు పండుగ జీవితంలో ఉన్నారు ప్రారంభం పండగ ఏప్రిల్ వరకు పోతుంది పండగ అయితేనే ఉంటాయి ఏదో ఉంటాయి కాబట్టి పండగల కాలము పండగల చివరి భాగానికి ఇవన్నీ నెరవేరుతాయని నేను నమ్ముతున్నాను వచ్చే వారం పద్నాలుగో అధ్యాయం మనం ఆరంభిస్తాం మీరు ధ్యానించరండి పద్నాలుగో అధ్యాయం అంతా మతేశ్వర ఎర్నాలు అధ్యాయం లాగానే ఉంటుంది నేను ధ్యానిస్తే ఒకటి ఏంటంటే అధ్యాయం మన ప్రభు చెప్తున్న వాక్యాలు ఆ వాక్యాలకి మధ్యలో ఇవి దాచబడినట్లుంటాయి ఎందుకంటే ఇవి ప్రవచనాత్మకంగా చెప్పబడ్డాయి ఒక తెగవారికే ఇవి బయపరచబడ్డాయి అందరూ వీటిని గ్రహించలేరు కాబట్టి ప్రభు మనకి వాటిని గ్రహించే కనులు అనుగ్రహించండు అవి మూతపడకుండా మనం ప్రయాసపడదాం ప్రవ్వా నాకు ఆత్మీనేతలను ఇప్పండి ప్రవ్వా వీటన్నింటినీ నేను గ్రహించలాగా నాకు సహాయపడు ప్రవ్వా నేను వీటన్నింటినీ చూడాలా నా జీవిత కాలంలో వీటన్నిటిని నేను నేను నేర్చుకోవాలా అనేకలకు నేను వీటిని చూపించాలా అనేకలను నేను ప్రకటించాలి ఎందుకంటే మీరు అదే హెచ్చరించిన నాకు ఈరోజు వీటన్నిటిని నేను అనౌన్స్ చేయాలా అందరికీ కాబట్టి వీటిని నేను ప్రకటించే బిడ్డగా నన్ను తయారు చేయి ప్రవ్వా అన్న ప్రార్థన మనకి చాలా అవసరం ప్రార్థిస్తాం పరిశుద్ధ వం దేవ మీకు వదనాలనైనా ప్రవ్వా గొప్ప జనం అందరూ ఎటువంటి శ్రమల పాలన అనుభవించబోతుండో ఈరోజు మతాన్ని విశదీకరించి మీరు మాట్లాడినారు ప్రభావ జీవితంలో నాలుగు గుంపులున్నాయి అని మీరు మాకు చూపిస్తున్నారు ఈరోజు ప్రపంచమంతటా రెండే గుంపులనే నమ్ముతున్నారు ప్రవ్వా గొర్రెలు మేకలనే నమ్ముతున్నారు ప్రవ్వా కానీ ఇక్కడ నాలుగు గుంపులున్నట్టు మీరు మాకు చూపిస్తున్నారు అవును ప్రవ్వా తెలియక క్రైస్తవులందరూ ఆ గుంపులలో జాబితా చేయబడ్డారు ప్రవ్వా కానీ మేము తెలిసి ఆ గుంపుల నుంచి బయటికి వచ్చినాం ప్రవ్వా అది కేవలం మీ యొక్క కృప మా గొప్పతనం కానే కాదు ప్రవ్వా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సకల గోత్రంలో బయటికి తీసుకొచ్చినారు ప్రపంచం నుంచి బయటికి తీసుకొచ్చి వీటన్నిటిని మాకు చూపించి అందరికీ ప్రకటించేలాగా మీరు మమ్మల్ని అభిషేకించినారు ప్రతి అక్కర్లు కొరతలు తీరుస్తూ అనుదిన ఆహారం మాకు అనుగ్రహిస్తూ దివారాత్రలో మమ్మల్ని కాచి కాపాడుతూ ప్రవ్వా ఇన్నాళ్లు మాకు మీరు సహాయకులుగా ఉండి నడిపించినారు దాన్ని బట్టి మీకు వాదనాలైనా ప్రవ్వా మా శక్తికి మించిన ప్రయాణం మాకుందని మాకు తెలిసి మాకు నడిపించే వాళ్ళు మీరేనైనా నిర్లక్ష్య పడకుండా రోషంతో పౌరుషంతో ఆసక్తితో మేము వీటన్నిటినీ కొనసాగించుకోవాలా మా ముందున్న పరుగు పందెంలో మేము పరిగెత్తాలా ప్రవ్వా మా పంద్యాన్ని మేము ముగించుకోవాలా లోకంలో మా విశ్వాసాన్ని మేము కాపాడుకోవాలా ప్రవ్వా ఆ కాలానికి మేము సిద్ధపడుతున్నాం అయినా భయంకరమైన దినాలను మేము ఉంటున్నాం ప్రవ్వా కానీ మేము భయపడం ఎందుకంటే మీరు మాకు తోడైన్నారు మా మీద మీ హస్తం పెడతానన్నారు ఈరోజు చూపించినారు మీరు మాకు మేమింకా దేని విషయంలో భయపడడం ప్రభు దేని విషయాలు మేము చింతించం ఆసక్తితో ముందుకు వెళ్లి అనేకలకు వీటిని చూపించాలా ప్రవ్వా అనేకులను రక్షణ నడిపించాలా ప్రవా గొప్ప జనం భయంకరమైన ప్రలాపం ఎత్తబోతుంది అయినా వారందరినీ మేము మీ తట్టు నడిపించాలా ప్రభు వారి మీద మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం దయచేసి సత్యాన్ని గ్రహించే తయారు చేసి మమ్మల్ని అందరినీ మీరు ఆఖ మా ఆకర్ల కొరతలు అన్నిటినీ తీర్చి మీరే మహింపొద్దామని స్వార్థము ధనాపేక్ష మరో లేకుండా ప్రభా యథార్థతతో మిమ్మల్ని వెమడించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయమని రానయ్యున్న ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ